స్తోత్రంగా పరిశుద్ర మేమల రాజ కృపగల దేవ మహోన్నతుల ఆలోచనకర్త ఆశ్చర్యకరణ మరణ ముళ్ళు వెరిచిన దేవ జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తి మంత్రాల వందనాలనైనా ఇచ్చిన సమయం బట్టి నీకు స్తోత్రం నాయన నీలో మా అందరం పుడుకున్న నీకు స్తోత్రం నాయన ఎందరో గర్తించుకోతున్నారు మాత్రమే సజ్జలు ఎక్కడించిన దేవ అందరూ బట్టి నీ మా తప్పులు క్షమించి దేవని నామానికి మహిమా ఘనత ప్రభావం తెచ్చుకునే పాటల ద్వారా మహిమ పొంది ప్రతి ఒక్క బిడ్డలను ముట్టి తాకి స్వస్థత బిడ్డలు నీ సాక్షి నిలబెట్టుకుని వాక్యం ద్వారా మాతో ఈ నామానికి మహిమా ఘనత ప్రభావం తెచ్చుకోమని నజలిని ఏసుక్రీస్తు అడిగేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ చేయడవాడు ఎవరు నన్ను చేయలిచిన నా ఏస్తూ చేయిడవాడు తంది ఆయని తండ్రి ఆయన్ని ప్లంచును ఎవరు నన్ను చేయలిచిన నా చేస్తూ చేయడవడు ఎవరు నన్ను చెయ్యలికినా విడువడు విడువడు చెయ్యి విడువడు చేస్తూ చెయ్యి విలువడు వేదన శ్రమలా ఉన్నప్పుడల్లా వేడుకున్నని కాపాడుని వేదన శ్రమలా ఉన్నప్పుడల్లా వేడుకున్ననే కాడునే ఎవరు నన్ను చెయ్యలిచిన దయేస్తూ చెయ్యలవడు ఎవరు నన్ను చెయ్యలిచిన దయేస్తూ చెయ్యలువడు చేయలువడు చెయ్యి విలువడు నా చెయ్యి విలువడు తత్వం చేత కడిగి ఉన్నాడే రక్షణ సంతో సం ఉన్నాడే రక్తం చేశా కడిగి ఉన్నాడే రక్షణ సంతో సం ఉన్నాడే ఎవరు నన్ను చేయలిచిన నయేసు చేయడవడు ఎవరు నన్ను చేయలిచిన నయేసు చేయి విడువడు విడువడు ఆత్మ చేత అభిషేకించి వాక్యం చేత నన్ను నడుపుతున్నాడే ఆత్మ చేత అభిషేకించి ఆత్మ చేత నన్ను నడుపుతున్నాడే ఎవరు నన్ను చేయలిచిన నా యేసు చేయడవడు విలువడు చెయ్యి విలువడు ్రదర్ నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు అడుగులు తడబడిన అలసట పైబడిన అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి వెన్ను తటి చక్కని ఆలోచన చెప్పి చేయి వెన్ను తటి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అంధ కారమే దారి మూసిన నిందలే నన్ను కృంగదీసిన అందకారమే దారి మూసిన నిందలే నన్ను కృంగదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు కష్టాలు కొలిమి కాల్చి వేసిన శోకాలు గుండెను చీల్చి కష్టాలు కొలిమి కాల్చి శోకాలు గుండెను చీల్చి వేసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నాకున్న కలిమి కలిగిపోయినా నా యొక్క తరిగిపోయినా నాకున్న కలిమి కలిగిపోయినా నా యొక్క తరిగిపోయినా తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెర వేర్చుతాడు గమ్యము వరకు నను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు అడుగులు తడబడిన అలసట పైబడిన అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి పట్టి వెన్ను తటి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తటి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువాడు అని నయా నయా జీవన మేరా ప్రభు ఈశు మె సదా నయా జీవన్ మేరా ప్రభు ఈషు మిహె సదా ఆనంద మేరా షు మే సదా ఆనంద ఆనంద మేరా యశు మా సదా నయా నయా జీవన మభు యశు మే సదా పాప మిట్ యశు కెలా వోన్ సే మే అనంతీవన్క్తి ఓ నయాీవన్వెత్రు ఆత్మా పాప మేషు మే అనంతీవన్ ముక్తి ఓ నయా జీవన పవెత్రు ఆత్మా నయా జీవన మేరా ప్రభు ీశు మసీ సదా నయా నయా జీవన మభు యీశ మసీహ సదా ఆనంద ఆనంద మేరా షశు మసీ సదా ఆనంద ఆనంద షు మే సదా నయా నయా జీవన మ ప్రభు ఈశు మే దాత ఈ ఆవోహర ఓజన్ గా సబ్బో బే శక్తి దేత ఈశ జీవేత ఈశ ద విజయ మిరకర సో బ నయా జీవన మభు ఈశ మసీ సదా నయా జీవన మరా ప్రభు ఈశ మసీ సదా ఆనంద ఆనంద మశ మే సదా చిన్నగా ప్రార్థన చేసి దేవుని వాక్యం ధ్యానిస్తాం పర్షితులకు దేవ మా ప్రియ పర్లోకు తండ్రి నీకు ఎంతో అందాలిసయ్య నిన్న నీడు నిరంతరం ఏకరీతి ఉన్న గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారు దీవారాత్రి మమ్మల్ని కాచి కాపాడినారనైనా మంచి ఆరోగ్యము శక్తిని బలాన్ని సమస్తం మీరు మాకు అనుగ్రించినారనైనా ప్రతి దశలోనైనా మీకు అస్తం మాకు తోడించినారు మమ్మల్ని కాచి కాపాడినైనా ఈ రాతి కలసంలోనైనా మీ ప్రియులందరితో కలిసినైనా మీరు స్థుతించలాగనా ఘనపరచలాగనా మీకు స్వరం మేము విల్లాగా ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి నీకు ఎంతో బందని ప్రభావ కృతజ్ఞతలు అర్పించుకోండి అందుని బట్టినైనా ఎందు స్థుతిస్తున్నాను ఘనపరుస్తున్నైనా సమస్త ఘనత మహమనీకి అర్పించుకుండా మీ వాక్యం ధ్యానిస్తునంగా మీ మాతో మాట్లాడండి మా హృదయాలు సరే చేయని ఎంతో పరిశుద్ధులైనా మీకు పరిశుద్ధంగా కనిగించండి మాకు ఇంకేమైనా బలహీతలు ఉంటే ఆయాసకారం ఉంటే తొలగించండి అయినా మీకు సరళత సంపూర్ణత పరిశుద్ధితో కలిగి జీవించేలాగానే సహాయపడండి నా దేవ మీద ధ్యానిస్తున్న మీ మాట్లాడండి మా మా ఆలోచన సమస్తం కొట్టి విని నైనా మీకు తలంపులకు మేము చోటిస్తాం దేవ నా ప్రవర్తన అంతట్లోనైనా మీకు అధికారానికి మేము లోపడతామైనా పశుధాత్మ దేవ నా హృదయంలో పిరండి నీ ఆత్మతో నన్ను నింపండి నా హృదయంలో నూనె మాట్లాడమని ప్రార్థిస్తాం రోమిలు రాసిన పత్రిక రోమిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాము ఆసక్తి దేవుని పట్ల మనకి ఎలాంటి ఆసక్తి ఉండాలా అనే విషయం అంశము కాబట్టి రోమిలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదకొండు వచ్చినాలో ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మ ఎందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి చూడండి ఈ ఆసక్తి విషయంలో మాందువులు కాక అంటే ఆసక్తి విషయంలో మనం ఎప్పుడు కూడా ఇంకా ముఖ్య ఇంకా మనం చెప్పాలంటే శ్రద్ధ శ్రద్ధ కలిగి ఉండాల ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అంటే ఇంగ్లీష్ బైబిల్ చూస్తే సోమర్థనమని ఉంది కానీ తెలుగు బైబుల్ ఏముందంటే మాందువులు అంటే మందమతులు అంటూ చూసినవా మాందులు అంటే ఎప్పుడుగా మత్తులు వండేటోళ్ళు అన్నట్టు అట్లా ఉండొద్దని చెప్తున్నాం కాక ఆత్మ ఎందు తీవ్రత కలిగి ఉండాలంట తీవ్రత కలిగి దేవుని సేవ చేయాలంట సరే మీరు ఎట్లా మనం అర్థం చేసుకుంటాం ఈ వాక్యం అన్నప్పుడు ఒక విషయం మనం అర్థం చేసుకుందంటే ఆసక్తి అంటే ఈ లోకంలో ఎన్నో వాటి పట్ల ఆసక్తి ఉంటుంది కదా ఏదేదో తీసుకోవాలని ఆసక్తి ఉంటుంది ఏదో కొనాలనే ఆసక్తి ఉంటుంది ఉన్నత స్థితికి ఎదగాలనే ఆసక్తి ఉంటుంది ఎన్నో రకాలుగా మనకు ఆసక్తి మనకు కనపరుస్తూ ఉంటాం ఏదైనా ఒక మొబైల్ ఫోన్ కొనాలనే ఆసక్తి ఉంటుంది ఒక వాక్యం నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటుంది ఎన్నో విధాలుగా ఆసక్తి ఉంటుంది కానీ ప్రతి ఆసక్తి దేవునికి ఇది లోకపరమైందా లేకుంటే దేవునికి వచ్చిన ఆసక్తి అనేది మనము పరిశీలించుకోవాలా మొట్టమొదటి ఏంటంటే ఈ ఆసక్తి ఎట్లా ఉండాలా అనే విషయము మన ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూడండి ఆయన ప్రేమించే విధానంలో నాకు ఆసక్తి ఉండాలా చూడండి ఆయనను ప్రేమిస్తే చూడండి ఆయన సేవలో మనకు ఆసక్తి ఉంటుంది నిజానికి ఆయన పట్ల మన మన ప్రేమ మాటల్లో కాకంగా ఆయన కోసం మనం చేసే దానిలో వెళ్ళడం చూ చూపించాలా ఒకటి మాటలు చెప్పుకుంటే కాదు అది చేసేవా వా దినంలో ఉండాలని చెప్తున్నా అప్పుడే నీకు ఆసక్తి ఉన్నట్టు దేవుని పట్ల ఆ ఆసక్తి గురించి దేవుడి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఈ లోకపరమైన విషయాల పట్ల ఆసక్తి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ బైబుల్ ప్రతి ఒక్కటి కూడా ఆత్మీయమైన విషయాల పట్ల ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది ఇంకొకటి శారీరకమైన విధానంలో ఉన్నప్పుడు కూడా అది కూడా చూపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ మనం ధ్యానించే ఒక అంశం ఏంటంటే నీ ఆసక్తి ఎట్లా ఉంది అనే విషయం ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ దేవుణ్ణి ప్రేమించే దాంట్లో ఆసక్తి ఉందా ఎట్లా ఉంది అనేది మనం ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి ఒకవేళ ఉంటే అది మనకు కనిపించాలంట అది మనం ఆయన చేసే దాంట్లో మనకు కనిపిస్తా ఉంటుంది ప్రతి దశలో కాబట్టి ఒక ఏదైనా ఒక పని మనం తీసుకున్నప్పుడు దాని పట్ల మనం ఆసక్తి కలిగి దాన్ని నెరవేర్చాలంటూ అది కంప్లీట్ చేయాలా పౌల్ నా పరుగు కడముట్టించి ఇక నీతి కిరీటం నా ఉంచబడి ఉంది కాబట్టి మీరు కూడా అలాంటి నిరీక్షణ కలిగి అలాంటి పరుగు పందులు పరిగెత్తి ఆ పరుగును కడ ముట్టిస్తే మీకు కూడా నీతి చెప్తున్నా అక్కడ అంటే దాని విషయం ఏంటంటే మనం ఆరంభ దశలో మనం ఉన్నాం కాబట్టి మన పరుగును కడ ముట్టించాలంటే నీకు ఆసక్తి ఉండాల కాబట్టి అది ఏ రీతి ఉండాలంటే చూడండి ఆత్మ తీవ్రత కలిగి ఉండాలంట అంటే దేవుని ఆత్మ పట్ల నీకు తీవ్రత కలిగి ఉండాలి అంటే పరిశుద్ధాత్మ అభిషేకంలో ఉన్నవాడు ఖచ్చితంగా వాళ్ళకి తీవ్రత ఉంటుంది అన్నట్టు ఆ తీవ్రత వాళ్ళని వెంటాడుతం ఉంటుంది తీవ్రత కలిగి దేవుని సేవ చేయాలా అని చెప్పింది అక్కడ ప్రభువుని సేవించడి అని అంటే తీవ్రత లేకుండా సేవ చేయలేరు అన్నట్టు విషయం అక్కడ చెప్పాను క్లియర్ ఎందుకంటే నీకు ఆసక్తి ఉన్నా అన్న తర్వాత అది శ్రద్ధ ఉండాలా అది దాంట్లో ఏది కూడా నువ్వు కాంప్రమైజ్ కావడానికి వీల్లేదు అన్నట్టు ప్రతి దశలో ఆ రీతిగా ఉంటే మనము ఆత్మలు తీవ్రత కలిగి ముందుకు పోలేవు కాబట్టి ఆసక్తి ఉంటే కదా ఆసక్తి వస్తుంది కాబట్టి మనకు దేవుని ఆసక్తి ఉంటే అది ఎట్లయినా సరే మనము ఎంత శ్రమతో కూడిందైనా కానీ మనం ముందుకు వెళ్తూ ఉంటాం అన్నట్టు కాబట్టి పౌ విషయం చెప్తున్నాక తర్వాత నిరీక్షణ గలవారై సంతోషించాల కాబట్టి ప్రతి దశలో మనకు నిరీక్షణ ఎందుకంటే నిరీక్షణ అంటే మనం రవ్వే కదా కాబట్టి మనం దేని పట్లలో ఉన్న నిరీక్షణ ఏసు ప్రభుని అందు నిరీక్షణ కలిగి ఉన్నాం కాబట్టి ఆ నిరీక్షణ ఎందు మనం ఏం చేయాలంట నిరీక్షణ ఎందు సంతోషించాలంట ప్రతి దశలో మనం సంతోషించాలా నీకు దుఃఖం వచ్చినా కష్టం వచ్చినా ఏం వచ్చినా కానీ ప్రతి దశలో నువ్వు సంతోషించాలా సేవా జీవితంలో మనం పోతున్నప్పుడు ప్రతి దశలో మనం సంతోషించాల దుఃఖపరమైన సమస్యలు శ్రమలో నువ్వు పోతున్నా కానీ నీకు ఎంత బాధ ఉన్నా ఎంత శ్రమ ఉన్నా కానీ ఎంత సఫరింగ్ ఉన్నా కానీ నువ్వు సంతోషించాలి ఎందుకంటే నీ నిరీక్షణ ప్రభు కాబట్టి సంతోషించాలా తర్వాత ఏం చేయాలా సంతోషించాలా నిరీక్షణ ఉండాలి తర్వాత శ్రమ ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదలగి ఉండాలంట అంటే ఈ ముఖ్యంగా చివరికి ఏం చెప్ చివరికి ఏం చెప్తున్నంటే ఇవన్నీ మనము తీవ్రతగా మరియు సేవ చేయాలంటే ప్రార్థనలో మనం పట్టుదల కలిగి ఉండాలంట చాలా ముఖ్యమైనది ప్రార్ ప్రార్థన జీవితంలో మనం పట్టుదల కలిగి ఉండాలా అంటే అది కూడా ఒక ఆసక్తి కదా ప్రార్థనలో నువేదైనా కనిపెట్టుకోవాలనుకో ఏదైనా నువ్వు పొందుకోవాలనుకుంటే నీకు ఎంతకన్నా ఆసక్తి ఉంటుంది పొందుకునేంత వరకు నువ్వు విడిచిపెట్టవన్నట్టు కాబట్టి దేవుని సేవా విషయం కూడా అంతే ఈ లోకంలో మనం ఎన్నో పొందుకుంటున్నాం ప్రభు నుంచి కానీ ఆయన గుంచి మనం ఏమి ఇస్తున్నాం అనేది మనం చూసు అది అర్థం చేసుకున్నప్పుడు అందుకే పౌలను ఒక విషయం మన ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు కదా అందుకే కీర్తన గంధంలో ఒక వాక్యం చూడండి కీర్తన గంధం అరవై అధ్యాయము నీ ఆసక్తి ఎట్లా ఉండాలా ఆత్మ తీవ్రత కలిగి ఉండాలని చెప్తున్నాడు సేవజం కానీ అది ఎట్లా ఏ రీతిగా అన్నప్పుడు ఇక్కడ మనం చూస్తాం కీర్తన గంధము అరవై అధ్యాయము లో నుంచి ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం కీర్తనగంధం గందం తొమ్మిదో అధ్యాయము అరవై తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన నీ ఇంటికి వచ్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది నిన్ను నిందించే వారి నిందలు నా మీద పడి ఉన్నవి ఇది మన ప్రభు గురించి దావీ ప్రవచిస్తున్నాడు ఏసు ప్రభు గురించి ప్రవచిస్తున్నాడు కాబట్టి నీ ఇంటికి వచ్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుందంటే ఏ ఇంటి గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఆయన ఇల్లు అంటే క్రైస్తవ సంఘమే కదా దేవుని సంఘమే పరలోకం రాజ్యం పర్లోకం ఆయన ఇంటికి వచ్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుందంటే ఎందుకు అంతగా భక్షించాలంటే భక్షించడం అంటే తినడం అన్నట్టు ఆకలి ఆయన ఇంటికి వచ్చిన ఆసక్తి నాకు అది ఆసక్తి నన్ను భక్షిస్తుందంటే నన్ను తినేస్తుందంటే ఆయన ఇంటికి వచ్చిన ఆసక్తి ఎట్లా ఉందో అని చెప్తున్నా ఏమైంది ఆయన ఇంటికి దేవుని ఇంటికి ఏమైంది చూడండి ఆయన ఇంటికి వచ్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుందన్నప్పుడు ఏమైంది క్రైస్తవ ఇంటికి అన్నప్పుడు మనం అర్థం చేసుకోదాం ఈ రోజు ఆసక్తి ఎట్లా ఉంది ఈ లోకంలో ఎన్నో ఆసక్తులు ఉంటాయి కానీ నిజమైన ఆసక్తి అంటే ఏంటంటే ఆయన ఇంటిని కూర్చుంటే క్రైస్తవ సంఘం అంటే దేవుని బిడల పట్ల నీకు ఆసక్తి కలిగి ఉండాలా ఆయన ఆయన ప్రణాళిక పట్ల మనకు ఆసక్తి ఉండాల అది నిన్ను తినేసేయాలా అంటే నిన్ను అది భక్షించాలా అంటే అది నిన్ను అమావంతంగా బింగేసేయాలన్నట్టు అంతగా నీకు ఆసక్తి ఉండాలంట ప్రభు పట్ల చూడండి ఎందుకు అట్లా ఉంటే కానీ అలాంటి తీవ్రత కలిగి ఉంటే కానీ మనం ఆయన సేవ చేయలేం కాబట్టి అలాంటి తీవ్రమైన సేవ ఎట్లుంటుందో ఇంకొంచెంసేపు ముందుకు పోయినాక నేను చూపిస్తాను ఎందుకు ప్రభు ఈ విషయం మనకు జ్ఞాపనం చేస్తున్నప్పుడు ఈ రోజు మనకు ఎన్నో వాటి పట్ల ఆసక్తి ఉంది కానీ ఆయన ఇంటికి వచ్చిన పట్ల ఆసక్తి లేదు ఈ లోకంలో ఎంతో మందికి క్రైస్తవ జీవితంలో ఎంతో మంది దేవుని బిడ్డలు నశించిపోతున్నారు ఎంతో మంది ఆ అబద్ధ పడి ఉన్నారు ఎంతో మంది ప్రా ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో స్థలాల్లో ఆయన గుర్చిన ఆ బోధ లేదు సమాచారం లేదు సువార్త లేదు అలాంటి ప్రాంతాల్లో గురించి లేనప్ప ఆ విషయంలో ఆయన ఇంటినికొచ్చిన ఆసక్తిని భక్షిస్తుంటే ఏ రీతిగా అది మనం అర్థం చేసుకుంటాం మన మన కాలానికి మన జీవితంలో అది ఎట్లా మనం అర్థం చేసుకుంటాం కాబట్టి బైబిల్ ఎంతోమంది ఉన్నారు మన ప్రభు గురించి మనం చూసినప్పుడు ఏసు ప్రభు ఆయన నలభై దినాలు ఉపాస ఉన్నప్పుడు ఆయన ఆకలిగా లేదా ఆత్మచేత లోకాసువర్త ఆలోధ్యాయంలో మొదలు చూస్తే ఆయన ఆత్మచేత అరణ్యంలో కొనుపోబడినప్పుడు చూడండి అప్పుడు ఏం జరిగింది ఆయన ఆకలిగా ఉన్నాడు నలభై కానీ సైతాన్ వచ్చి అతను శోధిస్తున్నాడు నువ్వు దేవుని కుమార్ అయితే రాలా రొట్లుగా తీసుకోమని కానీ ఆయన ఆకలి వేరే కానీ ఆయనకి ఆకలి ఉంది అక్కడ కానీ అది ఎలాంటి దేనికి సంబంధించిన ఆకలి ఉంది ఆయనకి కానీ ఏం చేస్తుంది తెలుసా ప్రకృతి సమయం వాటి మీద ఈ లోకాతితమైన వాటి పట్ల ఆయనకు ఆకలి కలిగిస్తుంది కానీ ఆయన టెంప్ చేస్తున్నాడు అక్కడ అంటే ఆయన రెచ్చగొడుతున్నాడు దృష్టిడు కూడా ఆ రీతిగా మనల్ని రెచ్చగొడుతున్నాడు ప్రతి దశలో కాబట్టి నీ ఆకలి నీ తీవ్రత నీ ఆసక్తి ఎక్కడుంది ఈ లోకం మీద ఉందా లేకుంటే ప్రభు పట్ల ఉందా ఆయన ఇంటి మీద ఉందా పర్లోక రాజ్యం మీద నమ్మకమైన బుద్ధిగల గల దాసుడెవరు తగిన వేళ తన ఇంటి మీద అన్నం పెట్టకు నమ్మకమైన బుద్ధిగల గల దాసుడు ఎవరు అని ప్రభు చెప్తుంటారు మత్సవాత ఇరవై నాలుగు అధ్యాయంలో అంటే ఆయన వచ్చే టైంకి చూడండి నమ్మకమైన దాసుడు ఎవరు బుద్ధిగల దాసుడు ఎవరు ఆయన ఇంటికి వచ్చి ఎవరు అంతగా ఆసక్తి చూపించగలరు అంటే ఎందుకు ఈ మాట ప్రభు మనకు జ్ఞాపన చేసినంటే ఎంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం చూడండి ఎందుకంటే అంత మోసకరమైన జీవితం అంత మోసకరమైన కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఎంతగా ఆయన ఇంటికి వచ్చి ఆసక్తి కలిగినాడు ఎంతగా ప్రయాసపడి ఆయన కానీ ఆయన ఇంటిని మనుషులు దొంగల గుహగా చేసిండు చూడండి లోకసు మత సువార్త యోహన్ సువార్త సార్ యోహన్ సువార్త రెండో అధ్యాయము యోహన్ సువార్త రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన యూదుల పండగ సమీపించగా ఏసు దేవాలయంలోకి వెళ్ళి దేశంలో ఎట్లను గొడలను పావురములను అమ్మవారిను రోకలు మార్చేవారను ఉంటుటో చూచి. కాబట్టి ఆయన మందిరంలో ఎలుషులే మందిరంలో లోపలికి పోయినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ ఉన్నప్పుడు అక్కడ అంతా అంతా రూకలు మారుస్తున్నారు అంతా అవన్నీ మారుస్తాడు వాళ్ళు ఏం చేస్తారంటే అసలైన స్థలాన్ని వాళ్ళు కడ్జ చేసి పడేసి పాత నిబంధన దేవుడు మాట్లాడతాడు నాలుగు భాగాలు మందిరంలో ఉంటాయి అన్నిలో ప్రాంగణం ఉంటది బలి అర్పణలు పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం కానీ అనిలు ప్రాంగంలో వాళ్ళు ఏం చేశారంటే అంత బిజినెస్ చేసిండ్రు కానీ అన్నిలను దేవుని సన్నిధికి అనేకం చేసిం ఈ రోజు కూడా అటనే జరుగుతుంది కానీ ఆత్మీయ దశలో మనం అర్థం చేసుకుంటే అన్నిలకు స్థానము వాళ్ళు ఇవ్వలేదు ఇస్తాల ప్రజలు కానీ అందుకు వాళ్ళు వెలుగ్గా అన్ని వెలుగుగా పెడితే వాళ్ళు వెలగలేదు కానీ దేవుడు ఈ రోజు మన మనల్ని అన్ని జిల్లకు వెలుగ్గా కాబట్టి ఏ రోజన్నా అన్ని మనం వెలుగును ప్రకటించినమా అన్ని ఆయన సన్నిధులకు ఆయన మందిరంలో నడిపిస్తున్నామా అదే చేస్తున్నా కానీ ఇస్తాల ప్రజలు చేయలేదు కానీ మనం చెయ్యాలా కాబట్టి దేవుడు అనిలమైన మనల్ని దేవుడు రక్షించుకొని ఆ అన్ని జిల్లకు వెలుగ్గా దేవుడు మనల్ని పెట్టింది అందరికి వెలుగుగా ఈ లోకానికి వెలుగన్నాడు అది ఒకర ఇద్దరాని కాదు ప్రతి ఒక్కరు అందుకే ప్రభు అంటాడు నా మందిరము సమస్త అన్య జిల్లకు ప్రార్థన మందిరం అన్నాడు కానీ మీరు దాన్ని దొంగలు గురువుగా చేసిరన్నారు అంటే ఎంత భయంకరంగా ఉంది దేవుని మందిరం ఈ రోజు ఉన్నప్పుడు అది ఆత్మీయంగా ఉందా అది ప్రకృతి సంబంధంగా చూస్తున్నామా ఆత్మీయంగా చూస్తున్నామా ఆ రోజు ప్రభు చూసింది ఆ ప్రకృతి సంబంధంగా ఆయన చూసింది ఎంత భయంకరంగా వాళ్ళు జీవించిందని ఏ రీతిగా ఉన్నారని కానీ ఆత్మీయ దశలో ఈరోజు దేవుని మందిరం ఎట్లా ఉంది ఇది మనం అర్థం చేసుకోవాల చూడండి అయితే అక్కడ ప్రభు చూడండి వాళ్ళందరినీ తోలివేసిండు తర్వాత పదహారు వచ్చిన వీటిని ఇక్కడిని తీసుకొని పోండి నా తల్లి ఇల్లు వ్యాపార ఇల్లుగా చేయకూడని చెప్పాను అంటే ఆయన ఇంటిని అంటే దేవుని మందిరం పాత నిబంధన కాలంలో మందిరం అనేది ఉంది కృత నిబంధన కాలంలో మనమే మందిరం ఆ మందిరం ఈ రోజు ఎట్లా ఉంది అంటే నీ హృదయమే మందిరం కదా మన హృదయాల మందిరం కానీ మన హృదయంలో ఎట్లా ఉంది మన హృదయము ఈ ఏర్శలము లో ఉన్న ప్రభు చూసిన ఆ మందిరం లాగా ఉందా పరిశుద్ధమైన నిష్కలంకమైన హృదయం లాగా ఆ మందిరం లాగా ఉందా కాబట్టి ఇక్కడ ఆ యొక్క ప్రవచనము ఆ చెప్పబడిన ప్రవచనము శిష్యులతో జ్ఞాపకం చేసుకున్నారు అక్కడ చూడండి ఎప్పుడైతే ప్రభు ఆ రీతికి చేసి చెప్పిండప్పుడు ఆయన శిష్యులు నీ ఇంటికి వచ్చిన ఆసక్తులను భక్షించినది రాయబడినట్టు జ్ఞాపకం చేసుకున్నది కాబట్టి ఆయన ఆసక్తి ఎట్టిందంటే చూడండి ఆయన ఇల్లు ఏరీతిగా అయింది కాబట్టి ఆ ఇంటిని ఆయన బాగు చేయడానికే కదా ప్రభు లోకానికి వచ్చిండు కాబట్టి ఆయన ఇంటి వారమైన మనము కూడా ఏరీతిగా ఆయన ఆయన ఇంటిని వచ్చిన ఆసక్తి మనకుంది ఆయన ఆకలి ఉంది ఆయనకి మన ప్రభుకి ఆకలి ఉంది ఆయన ఆ నలభై దినాల తర్వాత ఆయన సువార్త ప్రకటించుకుంటూ అన్నిళ్ళు ప్రాంతాలకు సేవ చేసిన మన ప్రభు ఆయన స్టార్టింగ్ ఎరుసలేమూ పోలేదు ఆయన అభిషేకం పొందిన తర్వాత నలభై దినాలు శోధింపబడిన తర్వాత తర్వాత అక్కడి నుంచి గలలియ సముద్ర తీరాన దెక్కపోయి వాళ్ళ ఆ ప్రాంతాలన్నిటికీ నఫ్తాలి ఆ దేశం పోయి ఆయన సువార్త ప్రకటించినట్టు మనం చూస్తాం చూడండి చివరికి ఆయన చనిపోయే టయానికి ఎరుశులెంకి వచ్చిండు గాడిద మీద ఆయన ఆయన వస్తున్నప్పుడు అందరూ ఆ ఒక ఖర్చులోపు మట్టలు తీసుకొని ఆయన ఆహ్వానిస్తూ ఉంటాడు చివరి టైంకి ఆయన చనిపోయే కానీ ఈ లోపు అంతా ఆయన అభిషేకం పొందిన తర్వాత ఆయన అనిలు ప్రాంతంలో సేవ చేసినట్టు మనం చూస్తాం ఎందుకంటే అన్ని జనులకు వెలుగ నేనున్న ఆ దేవుడు ఇష్టాలపై ఏర్పరచుకుంటూ వాళ్ళు వెలగలే కాబట్టి ఆయన వెలిగి వెలిగించి అనే మనల్ని కూడా అన్ని జనులకు వెలుగ్గా మనల్ని ఈ లోకంలో పెట్టింది సమస్త అన్న జనులకు ప్రార్థన మందిరంగా మారబడాలంటే మరి ఎట్లా మారుతుంది అది ఎవరైనా పోయి ప్రకటిస్తేనే మారుతుంది లేకుంటే ఎట్లా ప్రార్థన మందిరం అవుతుంది ఆయన మందిరం అంటే ప్రభులోకి ప్రభు మందిరం తర్వాత మనం ఆయన మందిరంలోకి సమస్త అన్న జన్లు ప్రార్థన మందిరంగా కావాలంటే దానికి ఎవరు పోయి చెప్పాలా కానీ ఆయన ఇంటికి వచ్చిన ఆసక్తి ఈ రోజు మనల్ని భక్షిస్తుందా ఎంతమంది ఎంత భయంకరమైన బోధలు చాలా భయంకరమైన బోధలు మాకు ఎందుకు లే మాకు పట్టింది కాదులే అని పోయేవాళ్ళు ఉన్నారు కానీ ఒక పాస్టర్ మనం మనం కలిసి మాకు ఒక అతను అయితే అతను ఫుల్ టైం సేవ చేస్తూ ఉంటాడు అయితే అతను మాతో రమ్మని చెప్పంటే లేదు లేదు మేము తర్వాత వస్తాము మాకు వేరే ఉంది చేయాలని చెప్పాను కానీ రోజంతా ఆయన అక్కడే తిరిగిండు ఆయన ఆ సెంటర్లోనే ఉన్నాడు ఆయన మేము వచ్చేంతవరకు కూడా చూడండి మరి ఆ రీతిగా ఉంటే మరి ఎవరు సేవకులని చెప్పుకుంటే ఇమ్మల్ని ఎవరు పోయ శుభవార్త చెప్పాలి అక్కడ అంటే ఆయన ఆసక్తి ఎట్లా ఉందో ఈ రోజు మన ఆసక్తి ఎట్లా ఉంది ఆయన ఇంటి మీద ఉందా క్రైస్తవ అంటే ఆయన ఇల్లే కదా ఆయన ఇంటికి ఆసక్తి ఆయన అమౌంతంగా తినేసింది ఆ ఇల్లు ఈ రోజు ఎట్లా ఉందంటే విగ్రహార్థం లాగా తయారైపోయింది చూడండి అది ఒక విధంగా చెప్పాలంటే మన ప్రవేద జ్ఞాపకం చేస్తుంది అది దొంగల గుహగా మారిపోయింది ప్రార్థన లేవు అంత భయంకరమైన స్థితిలో ఉంది కాబట్టి ఆత్మీయ ఆ మందిరం ఎక్కడది ఈ రోజు మన హృదయాలే కదా దేవుని మందరం అంటే దేవుని బిడ్డలే ఆయన బిడ్డలే ఆయన మందిరం కానీ మందిరం అంటే వాళ్ళు బిల్డింగ్స్ అనుకుంటున్నారు కానీ ప్రభు చూపిస్తుంది ఆత్మీయమైన మందిరం లాగా మీరు కట్టబడ్డరని పేతులు ఆ విషయం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క మందిరము గురించిన ఆసక్తి నేను భక్షించాలా ఆ తీవ్రత మనలో ఉండాలా కాబట్టి ఆ తీవ్రత ఉంటే ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మనం వెనకంచి వేయమన్నట్టు కాబట్టి బైబుల్ ఒక రాజుకి అలాంటి తీవ్రత ఉంది ఆ రాజు ఏం చేసిండో అనేది మనం చూసి మనం ముగిస్తాం రెండో దిన ప్రాంత గ్రంథం గురించి ఒక మాట మనం చూస్తాము ముప్పై నాలుగు అధ్యాయంలో మనం చూస్తున్నాం ముప్పై నాలుగు అధ్యాయము మొదటి నుంచి ఏషియా ఏళ్ళనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడై ఎరుశల్యములో ముప్పది ఒక ఏలెను అతడు యహోవ దృష్టికి నీతిని అనుసరించచ్చు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పిత్రుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను తన ఏలుబడి ఇక్కడ ఏషియా రాజు గురించి మనం చూస్తున్నాము అతడు ఎనిమిది సంవత్సరాలకి రాజ్ అయండి తర్వాత ఎరుసలేం లో ముప్పై ఒక్క సంవత్సరము లేడు అతడు యువ దృష్టికి నీతిని అనుసరించు కుడికైనా ఎడమకైనా తొలగకుండా తన పితుడైన దావీదుకు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించండి తన పితుడైన దావీదు ఏ రీతిగా ప్రవర్తించండు ఎట్లా నడుచుకున్న దేవుని పట్ల ఎట్లా ఏ రీతిగా ప్రభుని సేవించండు అదే ప్రకారంగా ఇతను అనుసరించండు దానికి ముందు మనసే ఉన్నాడు తర్వాత ఎచ్కే రాజు ఎస్కే రాజు కాలంలో కూడా అతను యథార్థంగా జీవించాడు ఎస్కే తన కాలంలో ఆ విగ్రహాలన్నిటిని తొలగించేసిండు మొత్తం పడగొట్టేసిండు క్లీనప్ చేసేసిండు మొత్తం తర్వాత మనసే వచ్చేసి మళ్ళా విగ్రహాలు తీసుకొచ్చి పెట్టండు అంటే ఈ ఈ అర్థం చేసుకోవాలా ప్రతి ఒక్క రాజు కాలంలో ఆ దేవుని పట్ల ఆసక్తి రాజులు ఆ దేశాన్ని పరిశుద్ధంగా ఉండి మంచి పాలన అందించినప్పుడు ఎలాంటి విగ్రహాలను లేకుండా ప్రభులు నడిపించిన రాజులు ఉన్నప్పుడు ఇంకొక రాజు చేసి అదేమైతే మళ్ళా విగ్రహాల తట్టి అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ పాత నిబంధన కాలం అట్లనే జరుగుతూ ఉంటాయి దేవుడు ఒక దశలో లేపుతున్న తర్వాత మళ్ళీ ఇంకొక రోజున మళ్ళా ఆ రీతి మళ్ళీ తిరిగి దేవుడు మళ్ళీ లేపుతుంది అంటే దేవుని ప్రజల పట్ల దేవునికి ఉన్న ఆసక్తి ఎట్లా ఉందో ఈ రోజు చూడండి మనుషుల పట్ల అదే దేవుని హృదయం కలిగిన మనకి అలాంటి ఆసక్తి ఉందా కానీ ఈ రాజు చిన్నతనంలో ఉన్న రాజేండు అయితే అతను చూడండి అతని విధానం పెట్టిన మూడవ విషయంలో తన ఏలుబడి ఉంది ఎనిమిదవ సంవత్సరమున తను ఇంకనో పాలిడీ ఉండగానే అంటే ఎనిమిది సంవత్సరాలకి పాలన స్టార్ట్ చేసి అయితే తన పితుడైన దావుది యొక్క దేవుని అంత అంటే ఎనిమిది సంవత్సరాలు రాజైన తర్వాత మిగతా అతను పన్నెండు సంవత్సరాల టైం వరకు ఈ మిగతా ఈ సంవత్సరాలు ఏం చేసిందంటే ఆయన దేవుని దగ్గర విచారణ చేసిండు అంటే దేవుని సన్నిధులను ఆయన గడిపిన సమయం గడిపిండయన అంటే ఇంత గొప్ప రాజ్యాన్ని ఎట్లా పాలించాలని ఆ చిన్న ఏజ్ అతను దేవుని సన్నిధిలో ఉండి చూడండి పూనుకున్న వాడు విచారించ పూనుకున్న వాడి పన్నెండవ ఏట ఉన్నత స్థలంలో దేవాస్థాన స్థలంలో పాడగొట్టి అంటే నీ నాలుగు సంవత్సరాల్లో ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు ఆయన అంటే అవన్నింటినీ పరీక్షించండు రాజ్యం ఎట్లా ఉంది ఏ రీతిగా ఉంది ఎట్లా ఉంది పాలన ఇంతకుముందు ఎట్లా ఉండే అని అవన్నీ విచారించండి ఆయన ప్రార్థనా తెలుసుకొని తర్వాత ఆయన ఆయన పాలన స్టార్ట్ చేసినప్పుడు లే దేశం మీద ఎక్కడెక్కడ విగ్రహాలను మొత్తాన్ని క్లీనప్ చేసేసింది మొత్తం చూడండి మొత్తం క్లీన్ చేసేసిండు ఆయన మొత్తం క్లీన్ చేసేసి తర్వాత ఏడు వచ్చినకి వచ్చినప్పుడు ఆయన తర్వాత బలిపీఠంలోనూ దేవతాస్థానంలో పడగొట్టి చెక్కిన విగ్రహంలో చూర్ణం చేసి ఇస్రాయల్ దేశం సూర్య దేవతా విగ్రహం అన్నింటినీ నరికి అతడు ఎరుశులేముకి తిరిగి వచ్చాను చూడండి ఆయన ఎక్కడ చెప్పండి ఆయన స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే తెలుసుకుందో మొత్తం స్టార్ట్ అయ్యి ఆ ఎరుశులేము చుట్టుపక్కల ఉన్న దేశం ఆయన ఎక్కడైతే రాజ్యాన్ని పాలించిండో ఆ దేశం అంతటా క్లీన్ చేసేసిండి ఆయన ఒక్కడ కూడా లేకుండా మొత్తాన్ని క్లీనప్ చేసేసిండు ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఒక్క రాజు ఈ ఒక్క రాజుకి అంత ఆసక్తి ఇందగలిగింది అక్కడ యాజకులు ఉండాలా దేవుని మందిరం మరీ భయంకరంగా ఉంది అక్కడ అన్ని దిశకు పెట్టుకొని దేవుని ఆరాధించడమే బంద్ అయిపోయింది ఆయన స్థుతించడం ఆయన బలియార్పణలో బంద్ అయిపోయింది అన్ని బంద్ అయిపోయి దేశం మొత్తం విగ్రహాలతో స్టార్ట్ అయిపోయింది ఇంత భయంకరంగా దేవుని పిచ్చి పెట్టేసిండు ఈ రాజు వచ్చే టైంకి చూస్తే ఎంత భయంకరంగా ఉందండి ఆ రీతిగా ఉంది ఒక్కడే ఆసక్తి కలిగి దేవుని సైన్యుల గడి గడిపి ఆయన పాలన స్టార్ట్ చేసిండు అంత ఆసక్తి ఒక్క రాజుకే వచ్చింది అక్కడున్న వాళ్ళు ఇస్రాయల్ పెద్దలు పెద్దలున్నారు యాజకులు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు కానీ ఎవరు కూడా పట్టించుకోలే అంత యథావిధిగా వదిలేసిపోతే ఈ ఒక్క రాజుగా పట్టించుకొని ఏం చేసిండు ఆ దేశంలో మొత్తాన్ని క్లీన్ చేసేసింది కాబట్టి ఇవన్నీ మనకి దీర్ఘంగా మనం ధ్యానించము అయితే ఒక్క విషయం ఇక్కడ మనం ఈ అధ్యయనం అంతా చూసినప్పుడు ఈయన తిరిగి వచ్చినప్పుడు కొంతమంది యాజకుల్ని దేవుని మందిరాన్ని పంపించి మొత్తం శుభ్రపరచమని చెప్పినప్పుడు వీళ్ళంతా పోయి అక్కడ క్లీన్ చేస్తూ ఉంటే దేవుని ధర్మశాస్త్రం దొరుకుతుంది అయితే ఆ ధర్మశాస్త్రం తీసిపోయి రాజు దగ్గర చదివించినప్పుడు ఆ వాక్యంలో ధర్మశాస్త్రం పాటించి ఏది కూడా వాళ్ళు పాటించలే అన్ని దేవుని వాక్యానికి పది ఆగ్లికి ఆపోజిట్ కొన్నప్పుడు అప్పుడు అతను బట్టలు ఎంత భయంకరంగా శిక్ష మన మీదకి చెప్పి ఇది ఎందుకు వచ్చింది అని ఈ తన విచారణ చేయాలని చెప్పి దేవుడు అతనితో మాట్లాడిన ఆ వాక్యాన్ని అతను ఏం చేసిండు విధేయత చూపించి ఆయన ఏం చేసిండు ఇది ఎందుకు ఇంత కీడు మన మీదకి వచ్చింది అని పరిశీలించటకు విచారం చేయటకి ఒక ప్రవక్తి దగ్గర పంపిస్తారు కొంతమంది అక్కడ ఒక ప్రవక్తి ఉంది ఒక ఆడము ఒక ప్రవక్తి హుల్దా అని ఒక ప్రవక్తి ఉంది అక్కడ ఆమె ఆయన దగ్గర పోయినప్పుడు అప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి ప్రతి దశలో చూడండి రాజు ఆ టయానికి ఏం చెప్పాలో ఏం చేయాలో అతను తెలియదు కానీ ఇది ఎట్లా వచ్చింది మనకు అన్నప్పుడు దేవుడు అక్క ప్రవక్తిని అక్కడ పెట్టింది అక్కడ కాబట్టి పాత నిబంధన కాలంలో కూడా స్త్రీలు కూడా ప్రవక్త ఉన్నారు కానీ ప్రవక్త ఉన్నప్పుడు ప్రవక్త పనేది హెచ్చరించడం కానీ ఈ రోజు ప్రవక్తలు హెచ్చరించడం మానేసి ఏం చేస్తున్నారు కనీసము దేవుని వాక్యంలో వాళ్ళు అనేకులుగా సత్యాన్ని చూపించి వాళ్ళందరి ప్రభుత్వం నడిపించే స్థితిలో లేరు ఎందుకంటే అంత ప్రవచనవరం ఉన్న ఆ వ్యక్తులు ఎట్లా ఉండాలంటే దేవునికి భవిష్యత్తులో జరగబోయేవి చెప్పగలరు వాళ్ళు ఎందుకంటే దేవుడు వాళ్ళతో కానీ ఇక్కడ ఒక ప్రవక్త ఉంది అక్కడ కానీ ఆమె లేకపోతే ఆయన పరిస్థితి ఏమవుతుంది ఏం చేయాలా అర్థం కాని పరిస్థితి కాబట్టి అడుగడుగున దేవుని పేరు బిడ్డలు అనే సేవకులు అనే ప్రవక్తలు మన కాలంలో కూడా ఉన్నారు ప్రవక్తలు చూడండి కాబట్టి ఆయన మాట్లాడే దేవుడు అనే విషయం మనం అక్కడ అయితే ఇరవై ఆరో ఆ విషయం చెప్తున్నా అక్కడ మరియు యహోవా యంత విచారించడానికి పంపిన యూధ రాజుకు మీరు ఈ మాట చెప్పుడి నువ్వు ఏవని మాటలు విని ఉన్నావో ఆ ఇస్రాని దేవుడు అని యహోవా నీ మనసు మెత్తనిదే కాబట్టి ఇతని మనసు ఏమైపోయింది అక్కడ ఎప్పుడైతే ఆ ధర్మశాస్త్రం చదివినప్పుడు ఎంత భయంకరంగా నా దేశానికి ఎంత భయంకరంగా జీవించిందా నా ప్రజలని ఎంత భయంకరంగా బాధతోంది ఆయన హృదయము మెత్తబడిపోయింది చూడండి మెత్తనిదై కాబట్టి మన హృదయాలు పత్తి క్షణము మెత్తగా ఉండాలా మన హృదయాలు ఎప్పుడు కఠినంగా ఉండద్దు ఎందుకంటే మెత్తని హృదయము ప్రభు హృదయం అది ఎప్పుడైనా చూడండి కాబట్టి మన హృదయాలు పత్తి క్షణము ఈ రాజు ఆ వాక్యం విన్నప్పుడు ఆయన హృదయం మెత్తగా అయిపోయిందట ఈ స్థలం మీద దాని కాపురస్తుల మీద దేవుడు పలికిన మాటలను విన్నప్పుడు నా సన్నిధిని నీవు నువ్వు తగ్గించుకొని చూడండి తగ్గింపు జీవితం ఎప్పుడైతే ఆయన వాక్యం వినడో చదివినో యాజకులు ఆయన అంతగా తగ్గించుకొని నీ వస్త్రం చింపుకొని అంటే వస్త్రం చింపుకోవటం అంటే తగ్గించుకోరు తగ్గింపు జీవితానికి సాదృశ్యం అన్నట్టు తగ్గించుకొని నా సన్నిధిని కన్నీరు విడిచి తివిగానకన్ని మనవి నేను ఆలకించి తిని జవాబు వస్తుందా రాజు అని జవాబు వస్తుంది మీ పితలతో నిన్ను చేర్చదును నేను నెమ్మది నీవు నీ సమాధిలోనికి చేర్చబడదు ఈ స్థలం మీదకి దాని కాపరుస్తుల మీదకి నేను రప్పించే అపాయం కన్నులారా చూడవు నువ్వు చూడవు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్న ప్రవక్త ద్వారా చూడండి అతనికి ఎంత సంతోషం వచ్చి ఉండాలా అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకునే తర్వాత ముప్పై ఐదో వచ్చినంలో తర్వాత ఈ అద్దెం మొత్తం చూస్తే యాజకులను గాయకులు అందరినీ అందరిని పిలిచి మొదట దేవుని మందిరంలో ఎట్లా పాటలు పాడిందో ఎట్లా దేవుని ఆరాధించిందో ఎట్లా బలి అర్పణ స్టార్ట్ అయిందో పస్కా పండుగ చేసిందో దేవుని కట్టడలకు మోస ధర్మశాస్త్రం ప్రకారంగా ఏం చెప్పిండో వాటన్నిటిని ఆయన ఏం చేశాడంటే మొత్తాన్ని సమకూర్చిండు ఇవి చూడండి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి పత్తి దశలు ఇతను ఒక దశలో మనం అర్థం చేసుకోవాలంటే మధ్యవర్తిగా ఇక్కడ వీళ్ళందరినీ జమ ఒక దేవునికి తర్వాత మన ప్రభువు తండ్రికి మనకి మధ్యవర్తి లాగా వేసి ప్రభు ఈ రోజు ఆత్మీయ దశలో నువ్వు మధ్యవర్తిగా దేవుడు పెట్టి దేవునికి ఈ ప్రజలకు మధ్యవర్తి నువ్వు తర్వాత మధ్యవర్తి ఎట్లా ఉండాలా అందరినీ కలుపుకొని పోవాలా ఈ రాజు ఈ గాయాలను గాయకులు అందరినీ వెళ్ళిపోయినప్పుడు ఎవరి యథావిధిగా జీవిస్తుంటే ఇతను ఏం చేసినట్టు అందరినీ సమకూర్చి మొత్తాన్ని పస్త పండగ ఆచరించే వాళ్ళలాగా చూడండి ఇది ముప్పై ఐదో వచ ము ముప్పై ఐదో ఈ ప్రకారము రాజుని ఏషియా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్తకా పండుగ ఆచరించరి ఇది ఎవరు చేయాలా రాజు చెప్పాలన్నా యాచకులు ఏమైపోయినారు యాచకులు చేయాల్సిన పని రాజు ఎందుకు కల్పించుకున్నాడు ఇది ఆశ్చర్యం ఉంటుంది బహు ఆశ్చర్యంగా ఉంటుంది రాజు చేయాల్సిన పని రాజు పాలన చేయాలా కానీ రాజు వీళ్ళ వీళ్ళే వీళ్ళందరినీ పిలుస్తున్నాడు అందరిని మీరు దేవుని మందిరా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు మీరు ఇప్పుడైనా మీ జీవితాలు మార్చుకొని దేవుని ఆచరించాలని చెప్పి అందరినీ సమకూర్చిండు అందరినీ కూర్చుండు చూడండి ఆయనకి ఎంత ఓపిక ఉండాలా ఎంత సహనం ఉండాలా ఆ రాజు ఎంతగా తగ్గించుకొని దేవుని వాకింగ్ విధేయత చూపించాయనా ఎంతగా మనుషులను జమ చేసిన్నాయని చూడండి ఎంతో భారంతో కూడింది కదా ఆయన పని కాదది కానీ ఎందుకు అతను పని కల్పించుకున్నంటే దేవుడు ఉన్న ఆసక్తి అన్నట్టు ఇది ఆసక్తి కదా నీకు దేవుడు ఒక రాజ్యం ఇచ్చిండు సరే వాక్యం నేను కంప్లీట్ చేస్తాను ఈ ఆజ్ఞను బట్టి యహోవా చూడండి ముందు అక్కడ యహోవా బలిపెట్టిపోయిన దహన బల్ల ఆయన ఏమీ లోపం లేకుండా ఏహో సేవ జరిగను ఎక్కడు లోపం చేయలే ఇక్కడు లోపాలు లేవు బట్ ఆ లోపాలన్నింటి నన్ను సరి చేసింది ఇది మధ్యవర్తి జీవితం ఎటుదన్నట్టు లోపాలు సరి చేయాలా సేవను ఆరంభించాలా దేవుని ఇంటిని వచ్చిన ఆసక్తి నేను భక్షించాలంటే ఇక్కడ ఇక్కడ ఆ వాక్యం నెరవేర్తలేదా ఇతను ఆసక్తి ఎట్లా చెప్పండి రాజు పని రాజు చేసుకోవాలి కానీ ఇతను ఆసక్తి ఇచ్చిందంటే ఆ క్షణమైన రాజు దేశం ఎట్లా భయంకరంగా కనిపిస్తుంది ఈ రోజు ఈ లోపం ఎట్లా కనిపిస్తుంది భయంకరంగా ఒక రాజు కదా రాజులని యాజక సమూహం మనం పేరు పెట్టిన దేవుడు నువ్వు రాజువు యాజకుడువు కూడా నువ్వు రాజులాగా ఉండాలా యాజకుడిలాగా కూడా ఉండాలి కానీ రెండు ఇక్కడ యాజకుడుగా పాటించండు రాజుగా పాటించండు ఆయన దేశాన్ని ఆయన కాపాడుకొని విగ్రహారం లేకుండా దేవునికి వితరకున్న మొత్తాన్ని క్లీన్ చేసి పవిత్ర ఆ దేశాన్ని మొత్తాన్ని ఈ రోజు ఆత్మీయ దశలో ఆ లోటు లేకుండా ఆయన చేసిన ఇక్కడ ఇస్రాయలు ఆ కాలం ముందు పులి రోట్లు పండుగ ఏడుదేమే ఆచరించేది ప్రవక్త యొక్క మొదలుకొని ఇస్రాయేళ్లు లో పసుక పండుగ అంత ఘనంగా ఆచరింపబడి ఉండలేదు సమయల కాలంలో జరిగింది కానీ సమయ నుంచి ఏషియా కాలంకి వచ్చే వారికి ఈ మధ్యలో అంత ఘనంగా చేశారు చాలా మంది రాజులు అంత పర్ఫెక్ట్ గా ఎవరు చేయలేదంట ఇక్కడ సాక్ష్యం ఉంది చూడండి ఇది ఆసక్తియా కాదా ఆయన ఇంటిని గుచ్చిన ఆసక్తి దేవుని మందిరం పట్ల ఎంత భయంకరంగా ఛత్తీస్పర జంతువులు తెచ్చకొచ్చి మందిరంలో పెట్టి భయంకరంగా చేస్తే వాళ్ళంతా విగ్రహాదికులు అయిపోతే ఆ రాజు ఆ దేశాన్ని మొత్తాన్ని క్లీనప్ చేసి తానే బయలుదేరి మొత్తాన్ని క్లీన్ చేసి యశలెంకొచ్చి తర్వాత మందిరం పని స్టార్ట్ చేసింది ఫస్ట్ దేశంలో ఉన్న ఆటంకాలన్నీ మొత్తాన్ని క్లీన్ అప్ చేసిండు సెకండ్ మందిరం మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేసిండు తర్వాత వాళ్ళందరూ పంపిస్తే ధర్మశాస్త్రం దొరికింది అప్పుడు ఇంకా ఆసక్తి వచ్చి అయ్యో ఇంత భయంకరంగా జీవించిన ప్రజలన్నీ వారి ప్రజల పక్షంగా విచారణ చేసి ప్రవక్త దగ్గరికి పోతే ప్రవక్త మాట్లాడితే అప్పుడు ఆయన రియలైజ్ అయ్యి తర్వాత అందరినీ సమకూర్చి ఈ ఉగ్రతం మన మీదకి రాకుండాలంటే ఏం చేయాలా అందరినీ సమకూర్చి ఆయన పస్తకాల్లో పాల్పొందే అలా చేసి అంటే ఆయన మనలోనే పాల్పొందే ఆత్మీయ దశలో అంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన మరణంలో పాల్పొందాలా అనే విషయం అక్కడ జ్ఞాపకం చేయబడితే ఎన్నో ఆత్మీయ సత్యులు ఈ ఇప్పుడు ఆత్మీయ అర్థం చేసుకోండి దేవుడు దేవుడు మనకు రాజ్యాన్ని ఇచ్చింది కదా రాజ్యం అంటే ఒక సేవా ఫలం దేవుడు మనకు సేవా ఫలం ఇచ్చినప్పుడు నీ సేవా ఫలంలోన్న ఈ రాజు మనం చేస్తున్నామా ఈ రాజుకున్న ఆసక్తి ఈ రోజు మనకు ఉందా నీ సేవా ఫలంలున్నా వాటన్నిటి నువ్వు క్లీనప్ చేయగలుగుతున్నావా తర్వాత వాళ్ళందరినీ నువ్వు జమ చేసి ప్రభులకు నడిపించగలుగుతున్నామా చూడండి ఆత్మీయందు తీవ్రత కలిగి ఇదే సేవ చేయటం అంటే ఈయన చేసింది సేవ ఎంత తీవ్రత ఉండాలా ఇతనికి అలాంటి తీవ్రత మనకు ఉండాలా మన చుట్టుపక్కల ఉన్న వా ప్రాంతాలన్నింటిలో కూడా మనకు దేవుడి ఇచ్చిన స్థలాల్లో లేక నీకు కొన్ని ప్రాంతాలు దేవుడికి ఇచ్చిండు ఆ ప్రాంతాల్లో ఇచ్చిండు దేవుడిని సేవ చేయమని ఆ ప్రాంతాలన్నింటిలో నువ్వు ఈ రాజు ఎట్లా చేసిండో అట్లా నువ్వు వాటి అన్నిటి లోపం లేకుండా నువ్వు మధ్యవర్తి లాగుండి వాళ్ళందరినీ నువ్వు సహించి ఏం చేయాలా నడిపించినా లేదా వాళ్ళంతా సరి చేసిండు మార్గం తప్పిపోయినారు వాళ్ళంతా కానీ ఇతను మొత్తాన్ని జమ చేసి పసకా పండుగలో పాల్గొనేలాగా మొత్తం దేశం మొత్తాన్ని సమకూర్చిండు ఇది అసాధ్యం కదా ఆసక్తి తిట్టుంటుందన్నట్టు ఎంత ప్రయాసపడి ఉండాలి అతను మన రాజులం యాజకులు అంటే మనం ప్రయాసం ఆత్మీయ దశలో చేసుకుంటే ఆ రోజు ప్రకృతి సంబంధంగా ఆ దేవత సంబంధ విగ్రహాలు బలిపెట్టాలు ఉన్నాయి అవన్నీ దేవునికి విరోధంగా ఉన్నాయి విగ్రహాలు పెట్టుకున్నారు కానీ ఆత్మీయ దశలు ఈ రోజు ఎట్లుంది హృదయంలో ఉన్న విగ్రహాలు ఎక్కడ బయట ఉంటే మనం చూడొచ్చు కానీ హృదయంలో పెట్టుకుంటే ఎవరు చూడగలడు దేవుడు తప్ప ఎవరు చూడగలరు కానీ నీకు చూపిస్తాడు దేవుడు ఏహెచ్కెళ్ళి చూపించలేదా మందిరం లోపల సతీస్వరాజ జంతువులు పూజిస్తుంటే దేవుడు మందిరానికి కన్నం వేసి మరి చూపించింది ఏహెచ్కెల్కి నువ్వు చూడగలవు ఈరోజు మనుషులు ఎలాంటి విగ్రహాలు మనలో ఎలాంటి విగ్రహాలు దేవుని మందిరము అది ప్రార్థన మందిరంగా ఉందా అన్ని నువ్వు ఆహ్వానిస్తావు నీ హృదయంలోకి లేక నీలోకి నువ్వు ఎక్కడున్నావు దేవుని మందిరంలో ఉన్నావు అంటే వాళ్ళని ఆహ్వానించడం అంటే నీలోకి ఆహ్వానించమే సమస్త అన్ని జనులకు ప్రార్థన మందిరంగా ఉండాలా కానీ ఎప్పుడు మనం అన్నిలకు సువార్త ప్రకటిస్తున్నాం మనం అంటే మనమంటే మనం కాదు ఈ లోకంలో దేవుని ప్రణాళిక ఈ రోజు అన్నిలు దేవుని సంఘంలో రారు ఎందుకు వాళ్ళు ప్రభులు రిజెక్ట్ చేస్తున్నంటే మొదటి నుంచి దేవుని ప్రణాళిక ఉంది కానీ ఎవరు పట్టించుకున్నారు కానీ దేవుడు మనకు చూపిస్తున్న ఆ కాబట్టి ఏషయ ఆ కాలంలో ప్రకృతి సమయంలో విగ్రహాలను వాటానే కూలగొట్టేషను మొత్తం లెవెల్స్ క్లీన దేశం గాని ఆత్మీయ దశలో ఈరోజు మనుషులు ఉన్న విగ్రహాలని మనుషులు అపవిత్రతని దేవుని మందిరం చెప్పుకున్న వారిలో అది ఆ విగ్రహాలను ఎవరు తీసేయాలా బయటికి అది నీకు అసాధ్యం కదా ఎట్ట వారి నుంచి బయటకు తీసుకొని రావాలా ఇది బహు కష్టతరమైంది మనిషి మధ్యవర్తి జీవితం అంటే చాలా కష్టం కదా ఎంత ప్రయాసపడి ఉండాలంటను ఎవరు సహకరి ఎవరు సహకరించి సహకరించినా సహకరించకపోయినా నువ్వు మటుకు తీర్మానించుకోవాలంతే దేవుడు నీకు సహకారులుగా ఇస్తాడు కొంతమందిని నువ్వు ఒంటరిగా నువ్వు బయలుదేరుతావు ఏసుప్రభు కూడా ఒంటరిగానే బయలుదేరిండు పైన మంది శిష్యులు వచ్చిండ్రు సహకారులుగా ఉన్నారు ఆయనకి ఎంతో మంది తయారు చేసిండు అక్కడ రాజు మంచి పని చేస్తుంటే ఎవడైనా సరే వస్తాడు ముందుకి చూడండి మన ఆసక్తి ఎట్లా ఉంది ఆయన ఇంటికి ఆసక్తి ఉందా ఆయన ఆయన ఇంటికి వచ్చిన ఆసక్తి ఆయనకి ఇచ్చిన రాజ్యం ఆయన ఆయన ఇచ్చిన పాలనలో ఆయన ఎంతగా నమ్మకంగా చేసిండు ఆయన మొత్తాన్ని క్లీన్ చేసేసి దేవుని మందిరంలో చేసి సేవలు ఎలాంటి లోపాలు జరగకుండా మొత్తం సమీప కాలం నుంచి ఇతని కాలం వరకు ఎలాంటి లోపలి అంత ఘనంగా ఎప్పుడు కూడా జరగలేదంట ఆదిమ సంఘంలో చేసిన పరిచయం ఈ రోజు లేదు చివరి కాలంలో కానీ మన కాలంకి వచ్చే వరకు చివరి కాలంలో మనం ఉన్నాం కాబట్టి ఆయన సేవను మనం ఇంకా విస్తరింపజేయాల గొప్ప ఉద్యోగం తీసుకొని రావాలా అలాంటి తీవ్రత కలిగి ఆసక్తి కలిగి మనం ముందుకు పోతే కానీ అప్పుడే ఆయన ఇంటికి వచ్చిన ఆసక్తి నువ్వు భక్షిస్తుంది అంటే నీకు ఆసక్తి ఆశ ఉండాలా లేకుంటే ఏదో ఆచారబద్ధంగా ఏదో చేసుకుని పోయేది కాదు ఆయన పట్ల రోషం కలిగి మనం జీవించాలనే పక్షంగా ఈ రాజు ఎంత రోషం కలిగి ప్రభు ఆసక్తి అతను ఎంతగా ఆసక్తి తీవ్రపరిచింది దేవుని మందిరం పట్ల దేవుని ఆసక్తి రాజ్యం పట్ల అంతగా క్లీన్ చేసేసిండే మొత్తం కానీ మనుషులు ఎప్పుడు పవిత్రపరచు అంటే వాక్యాన్ని ప్రకటించినప్పుడే వాళ్ళ విగ్రహాల ఈ లోకాత్తిమైన జీవితం నుంచి ఆ గుహల నుంచి బయటికి రావాలంటే మనం అక్కడ వెలుగు ప్రకాశిస్తేనే వాళ్ళు చీకట్లో ఉన్నారు కానీ ఎప్పుడైతే అక్కడ వెలుగు వస్తుందో అప్పుడు వాళ్ళు గ్రహించగలరు ఇది నేను చీకట్లో ఉన్న కాలం చీకటి క్రియలు అప్పుడు కనిపిస్తుంది అప్పుడు వాళ్ళు వస్తారు ఇంతకాలం మేము మోసంలో ఉన్నామని ఈ లోకమంతా ఆత్మీయమైన విగ్రహార్థులు ఉంది అది క్లీన్ చేయాలంటే బహు కష్టం ఆ కాలంలో కంటికి కనిపించింది ఈరోజు కంటి కనిపిస్తే మనకి చాలా మంది పోతూ ఉంటాయి కానీ హృదయంలో కనిపించింది ఎవరు చూస్తారు అంత బాగుంది పరిశుద్ధంగా ఉంది అంత బాగా ఉంది కానీ విగ్రహాలు హృదయంలో ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించేటి అని ఇంటికి వచ్చిన ఆసక్తి నువ్వు చూడండి ఒక వాక్యం నేను చూస్తాను ముగిస్తాను అపుస్తుల కార్యము అపుస్తల కార్యం ఇరవై ఇరవై అధ్యాయము ఇరవై రెండవ వచ్చనం నుంచి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం అపుస్తల కార్యం ఇరవై అధ్యాయం ఇరవై వచనంలో ఇక్కడ పౌల గురించి మనం చూస్తున్నాము కాబట్టి ఆసక్తి విషయంలో మన మాందులు కాక ఆత్మ తీవ్రత కలిగి దేవుని పరిచర్ చేయాల ఆయన ఇంటిని గుచ్చిన ఆసక్తి ఆయన బక్షించింది. మన ప్రభు అక్కడ ఆయన ఎంతగా తీవ్రత అడిగి ఆయన ఇంటిని ఆయన రక్షించుకున్నాడు ఆయన బిడలే కదా ఆయన కుమారుడుగా ఉన్నప్పుడు ఈ రోజు మనం కూడా కుమారులుగా ఉన్నాం ఆయన ఇంటినికి వచ్చిన ఆసక్తి నిన్ను ఎంతో మంది రచించిపోతుంది లోకంలో ఎలాంటి తీవ్రమైన ఆసక్తి ఉంటుందో తెలుసా పరిశుధాత్మ అభిషేకం పొందుకున్న తీవ్రమైన ఆసక్తి ఉంటుంది ఆత్మ నిన్ను నిన్ను తొందర ఉంటది దేవుని ఆత్మ నిన్ను ఎగలకడగా ఉండనీయదు దేవుని ఆత్మతో నువ్వు బంధింపబడ్డ వాడమైతే బంధిపబడడం అంటే దేవుని ఆత్మ ఆయన ఆత్మ నేను బంధించుకోదంటే ఆయనలో నువ్వు సంపూర్ణంగా లీనమైపోయినావు పశుధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు నీ తీవ్రమైన ఆసక్తి ఎట్లుండదంటే దేవుని ఆత్మ నీతో చెప్పినా కానీ నువ్వు ఏం చేస్తావు అది శోధన అది అది దేవుడు మాట్లాడతాడు పరిశుధాత్మ నడిపింపంటే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు నీళ్ళు ఉండి దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉంటాడు ఎట్లాంటి తీవ్ర తీవ్రత ఫిలిపు నసంపకుడు ఆ ఇరుశల్యంలో పోయి ఆరాధిస్తూ వెళ్ళిపోతున్నాడు అతనికి అర్థం కాలే వాక్యము ఎక్కడో సామర్యపడుతున్న ఫిలిపును దేవుని ఆత్మ తీసుకెళ్లిందా లేదా ఆత్మ బంధింపబడి ఆత్మ కొనిపోయింది అతన్ని రథాన్ని కలుసుకోమంది వాక్యం ప్రకటించండు బా తీసం తర్వాత ఆత్మ తీసుకెళ్ళిపోయింది అతన్ని పరిశుద్ధాత్మ అభిషేకం మనకు మనకు అలాంటి తీవ్రమైన ఆసక్తి మనకు ఆ నసంపకుడు ఆ రీతిగా ప్రయాసపడుతున్నట్టు ఎవరు చూపించాడు దేవుని ఆత్మజీతో మాట్లాడతాడు దేవుని ఆత్మీయతో మాట్లాడుతున్నాడు పలాని ప్రాంతంలోకి మీరు వెళ్ళి తువార్త చెప్పండి నువ్వు పోవాలా ిలిప్ పోయిందా లేదా పోయిండు ఫిలిప్ వయసు వార్త చెప్పిండు అర్థం కాలే ఎన్నో సంస్థల నుంచి వాక్యం చదువుతున్నాడు ఆయన కానీ ఫిలిపు దేవుని ఆత్మ తీసుకెళ్ళింది అతన్ని ఒక స్థలం నుంచి ఒక స్థలానికి వెళ్ళిండు అయినా ఒకటే స్థలంలో ఉండేది కాదు కదా ప్రభు ఆత్మ ఎక్కడ నడిపిస్తా అక్కడ పౌలు తన సేవా జీతం ఎన్నో దేశాలు తిరిగి సేవ చేసిండ స్థలంలో లేడాయినా పౌలు ప్రతి స్థలంలో వెళ్ళిండు ఆయన దేవుని ఆత్మలు ఆయన ఎంతగా లీనమైపోయిండో అనేది ఇక్కడ మనం చూస్తాం చూడండి ఇరవై రెండు వచ్చినప్పుడు ఇదిగో నేను ఇప్పుడు ఆత్మ ఎందు బంధింపబడిన వాడు ఎరుశలేముకు వెళ్ళిచ్చున్నాను ఇది మీరు అర్థం చేసుకోండి ప్యాటర్న్ మీరు అర్థం చేసుకోండి యేసు ప్రభు కూడా మన ప్రభు కూడా ఎరుశలేములోనే బంధింపబడి ఆయన ఎరుశలంలోనే ఆ చివరి తర్వాత అక్కడ ఆయన ఆయన ఆయన సెలవు మన ప్రభు జీవితం ఎట్లా ఉంటుందో పౌలు జీవితంలో అట్లా ఉంటుంది మీరు జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే మన ప్రభుని ఎట్లా ఆయన అనడు నేను క్రీస్తుని పోలి నచ్చున్నాడు అంటే నాకు అప్పటి వరకు అర్థం కాాలి అంటే ఎగ్జాక్ట్లీ ఆయన పోలిని ప్రభు ఆయన పౌలు నడుచుకున్నాడు అంత ధైర్యం చెప్పలేడు ఎవరు కూడా చెప్పలేడు ఈరోజు నువ్వు నేను కూడా చెప్పలేవు ఆయన ఎరుసలేంకి వెళ్తున్నాడు ఎరుసలేం లో ఆయన ఆయన లాస్ట్ చంపింది అక్కడే చిరసేదం చేసింది అక్కడే చేసి చంపింది పౌల్ని అంటే మన ప్రభు ఒక జీవితము ఆయన లైఫ్ స్టైల్ ఎట్లా ఉందో పౌలు కూడా అట్లా ఆయన స్టడీ ఆయన జీవితాన్ని అట్టగా స్టడీ చేసింది ఆయన మన ప్రభుని అంతగా ఫాలోప్ చేసింది ఆయన చూడండి ఆయన పత్రికలు కానీ ఆయన చెప్పే వాక్యని బోధల్లో మనం చూస్తే మన ప్రభువును వెంబడించంటే ఎగ్జాక్ట్లీ ఆయన అదే కనిపి అదే ప్యాటర్న్ కనిపిస్తూ ఉంటాడు ఆయన మృతులు పునరుద్ధం కానీ పత్తిది సమస్త నష్ట నష్ట కాబట్టి ఆయన మొత్తం మన ప్రభు ప్రభు మాదిరి కదా మనకి ఏస్తు ప్రభు మనకు మాదిరి ఎవరు కాదు మనకు మాదిరి చూడండి అయితే ఇతను నేను ఆత్మ ఎందు బంధిపబడిన వారే ఎరుశులేమికి వెళ్తున్నాను అంటే దేవుని ఆత్మలో బంధింపబడు పశుధాత్మలో నువ్వు నువ్వు బంధిపబడ్డవా నువ్వు ఆత్మలో బంధింపబడ్డవాడు అయితే మనం ఆత్మలో బంధింపబడ్డ వాళ్ళమైతే నీకు ఎలాంటి తీవ్రమైన ఆసక్తి ఉండదు ఇక్కడ కనిపిస్తుంది మనకి నేను ఇప్పుడు ఆత్మ ఎందుకు బంధింపబడ్డవాడిన ఎరుషుల మీకు వెళ్ళొచ్చున్నాను అక్కడ నాకు ఏమి సంబంధించినా నాకు తెలియదు కానీ కాబట్టి చూడండి అక్కడ ఏం జరుగుతుంది నాకు తెలియదు చూడండి ఈయన ఆసక్తి ఎట్లా ఉంది ఈయన తీవ్రత ఎట్లా ఉంది అక్కడ ఏం జరిగినా పర్లేదు అంటే ఏం జరిగినా కూడా దేవుడు చూస్తూ ఊరుకుంటాడు నీకు ఏదైనా అపాయం జరుగుతున్నా అని చూస్తూ ఊరుకుంటాడా కానీ ఆయన తీవ్రత ముందు ఏది కూడా నిలబడలేదు అంటే అంత ఆసక్తిమైన తీవ్రత అతను ఆయన హృదయంలో అంతగా మండుతుంటే దేవుని ఇచ్చిన ఆసక్తి ఆయన ఆయన భక్షిస్తూ ఉంటే ఆయన ఊరుకుంటాడా చూడండి బందకములు శ్రమలు నా కొరకు కనిపెట్టుకునే ఉన్నాయి నాకు సాక్ష్యం ఇస్తున్నాడు నాకు తెలియను నాకు తెలుసు బందకమ్ముల శ్రమలు నా కొరకు ప్రతి క్షణం నీకు నీకు నీకు అన్ని కాచుకోవాలంటాయి దుష్ట శక్తులు నేను నేను కాల్చుకోవాలంటే నేను ఎక్కడ ఆటంక పరుస్తూ ఉంటాయి నువ్వు ఆగుతావా ఎన్నో బైక్ అనే శ్రమలు నీకు ఉంటాయి ఆగుతావా చూడండి ఇతను ఆత్మీ ఇతను ఏ రీతిగా తీరు ఆ మాట పౌలే కదా చెప్పిండు ఆత్మ ఆసక్తిశీల మాందులు కాక ఆత్మ తీవ్రత ఇతను ఆ తీవ్రత ఇతను ఈ రోజు వాక్యం చెప్తున్న మనలో ఆ తీవ్రత ఉందా చెప్పే నాకు కూడా లేదా తీవ్రత తీవ్రత అని ప్రభు చెప్తున్నాడు మనకి హెచ్చరిస్తున్నాడు ఆయన చెప్తూ ఉంటాడు ఆయన వాక్యం బయలుపరచబడ్డప్పుడు మనం దాన్ని స్వీకరించాలి చూడండి బంధకములు శ్రమలు నాకులు కాచుకుండా కానీ పరిశుధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇస్తున్న నాకు తెలియ తెలిసాయి కదా మనకి ఏదైనా ఒక శ్రమ శోధన వస్తుందంటే మనం భయపడిపోతాం ఏదో జరిగిపోతుందని ఇతను ఎంత ఈజీగా చెప్పేస్తుంది అంటే పరిశుద్ధాత్మలో అభిషేకులు సంపూర్ణంగా లీనమైపోయిన వాళ్ళు జీవితం ఇట్టుంటుందన్నట్టు సంపూర్ణ ఆత్మ గలవారే వాక్యం పరిశుధాత్మగా పరిశుధాత్మ పొందుకోవడం తర్వాత సంపూర్ణ అంటే నువ్వు సంపూర్ణగా ఆత్మలు ఎదిగిన వాడు ఎదిగిన వాడు అయితే నీకు దేవుడు డైరెక్ట్గా దేవుని ఆత్మనీతో డైరెక్ట్గా దేవునితో మాట్లాడుతూ ఉంటాడు అతనితో మాట్లాడుతుంటే అనుభవం దేవుడు చూపిస్తుంది ఇగో ఇంకీ శ్రమ రాబోతుంది ఈ శ్రమస్థ రాబోతుందంటే అని నాకు తెలుస్తుందని చెప్పి ఆయన ఆయన చెప్తున్న దేవుని దేవుని ఆత్మ సాక్షమిస్తున్న అర్థంతో మాట్లాడుతున్నా అంటే పరిశుధాత్మ నడిపింపు ఎట్లా సంభాషణ ఎట్లా ఉంది దేవుడు ఇతను ఎట్లాగా సంభాషిస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు అయితే దేవుని కృపాసువార్తను గుచ్చి దేవుడు కూడా ఒక దశలో మనల్ని చూడండి అయితే దేవుని కృపాసువార్తను గుచ్చి సాక్షమించడం ఎందు నా పరువును నేను ఎట్టి పరిస్థితిలో శ్రమ ఉన్నా బంధకాలున్నా శ్రమలున్నా నన్ను నిందించినా హింసించిన ఎవరన్నా చెప్పినా ఏమన్నా నే మటుకు ఆయన కృపాసువార్త మటుకు ప్రకటించక మానను నా పరుగు వెనక తీయను వెనక వేణి వేయను నేను నాగటిపై చేసిన వాడు వెనక చూస్తాడా దున్నుకుంటూ ముందుకు పోతాడా వెనక దిగి నేను చూసినవంటే నువ్వు ఓడిపోయినట్టే సైనికుడు యుద్ధంలో పోయినప్పుడు వాడు ముందరుసలో ఉంటాడు జట్ చేయని పోరాడతాడు మంచి మంచ వీళ్ళు ముందు వరుసలో పెడతారు మిగతా కింద వెనక వరుసలో పెడతారు వెనక వరకు ప్రొటెక్షన్ మాదిరిగా ఉండాలా వెనకవాడు నువ్వు ఎంతో గంభీరంగా యుద్ధం చేస్తున్నావు నీ వెనకొన్నవాడు ఆ రీతికి ఆ స్థితికి ఎదుగుతాడు ఒక రోజు ఆ ముందు దశలో నువ్వు లేనప్పుడు వాడు ముందు దశలకు వస్తాడు నీ కాలం ముగిస్తే నీ సేవలో అట్లా యుద్ధ మనం ఉండాలా పౌలు ఆ రీతిగా చేసిండు చూడండి ఏం చెప్తున్నా దేవుని కృపాసు వార్తను సాక్షిస్తున్న నా పరుగును నేను ప్రభుల యేసు పొందిన పరిచర్యను ఆయన ఇచ్చిన మనకు పరిచర్య మనకందరికీ ఒక రకమైన పరిచర్య నీకొక పరిచర్య నీ పరిచర్య నా పరిచర్య లాంటిది కాదు నా తలాంతు వేరే నీ తలాంతు వేరే నీ సేవ వేరే నా సేవ వేరే కానీ ఒకటే వీటన్నిటిని నడిపించేది ఒకటే ఆత్మ చూడండి నా పరుగును ఆయన ఆయన వల్లనే పొందిన పరిచర్యను తుదు ముట్టించాలంట అంటే కాంప్లీట్ చేసేంత వరకు నేను ఏమాత్రం నా ప్రాణాన్ని ప్రేమగా ఎంచుకోలేదంటే నా ప్రాణానికి నేను ప్రేమించిన నా ఎంతగా తృణీకరించుకుని ఆయన తృణీకరింపగించుకొని ఎంతగా తీవ్రతను వచ్చిన ఆత్మలు పశుధాత్మ అభిషేకంలో ఎంతగా ఇతను ఇమిడిపోయాడు మన దేవుని ఆత్మతో నింపబడతాం ప్రతిరోజు కానీ ఇంకా సంపూర్ణమైన ఆత్మతో నింపబడ్డప్పుడు అప్పుడు ఏసు ప్రభు లాగా మనం తయారవుతాం అప్పుడు ఆయన అప్పుడు ఆయనను మనం చూస్తాం ఆయన సంపూర్ణంగా ఆయన డైరెక్ట్ ఆయన స్వరం మనం వింటాం నువ్వు ప్రార్థన చేసుకుంటే స్వరం ఈయన నా మన ప్రభుత్వ మాట్లాడిన తండ్రి అట్లనే దేవుడి నీతో మాట్లాడుతూ ఉంటారు చూడండి అంతగా ఆత్మ పూర్ణడై ఆయన ఆయన ఏం చేసిన పరిశుద్ధాత్మ పూర్ణడై ఆయన ఏం చేసినా కొనిపోబడిన అరణ్యంలోకి వాక్యం లూకాస్తవాత నాగద్యంలో అక్కడేమో మతె స్థితి వార్త నాలుగోద్యమంలో ఆత్మ వల్ల శోధింపబొట్టగా నీళ్ళున్నా కదా శోధింపబడిన తర్వాత ను సంపూర్ణ సంపూ ఆత్మ పూర్లుగా నువ్వు తయారవుతాయి ఇంకొక లెవెల్ ఆఫ్ విధానం ఆ స్థితికి మనం ఎదిగినప్పుడే అలాంటి ఆయనను గుర్చిన ఆసక్తి ఆయన ఇంటిని గుచ్చిన ఆసక్తి ఆయన ప్రాణాన్ని ఎంతో మాత్రం లెక్క చేయలే పోతే ప్రాణం నా నిమిత్తం ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దక్కించుకుంటాడు పర్లోక రాజ్యంలో వెనక అడుగు వేస్తే వెనక వాడు వాడు ఓడిపోయినట్టే మీకు ఒక విషయం చెప్పాల ఆర్మీలో యుద్ధానికి పోతారు కదా కొంతమంది యుద్ధానికి పోయి కొంతమంది శత్రులు భయంకరంగా దాడి చేస్తున్నప్పుడు కొంతమంది వెనక్కి వస్తారు ముందు వరుసలో ఉన్నవాళ్ళు వెనక్కి వస్తే వాడిని అసలు కనీసం లెక్క కూడా చేయాలంట వాళ్ళు అసలు ఏం కేర్ చేయాలంట ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నావంట వాడిని మరీ చీప్ చూస్తారంట అక్కడ ఒక కథను చెప్తుంది మిలిటరీ అని చెప్తుంటే వింటున్నా చూడు భయంకరంగా జరుగుతున్నప్పుడు ముందు వరుసలో ఉండి ఏం చేయాలా ఆయన ఏం చేసిన రాజు రాజు యుద్ధం చేసి ప్రజలు కాపాడాలా రాజు ఆ దేశంలో ప్రజలు భయంకరమైన పాపంలో జీవిస్తుంటే లోకంలో జీవిస్తూ ఉంటే ఆయన అందరినీ మొత్తం క్లీన్ చేసి ఆయన దేశాన్ని పవిత్ర పరిచి పశులతో పచ్చి ఆయన ఏం చేసిండు దేవుని పసక పండుగలు అందరూ పాల్గొనేలాగా పూర్వ వైభవం తీసుకొచ్చిండు ఆయన ఆయన మందిరం గురించి ఆత్మీయమైన మందిరము ఆయన దేవుని సేవకుల్లో దేవుని బిడ్డల్లో మనము సంపూర్ణంగా ఆయనను సేవించే వారిలాగా మనము ఆయన ఆయన గొప్ప ఉద్యోగం మనం తీసుకురావాలంటే మనం ఎంత ప్రయాసపడాల అందుకు దేవుడిని మధ్యవర్తిగా పెట్టిన అందుకే తీవ్రత కలిగి మనం మనం ప్రతి మనం విజృంభించాలా దేవుని సేవలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మొన్నొక్క ప్రాంతానికి మేము వెళ్ళినప్పుడు ఒక అతను చెప్తాడు మీరు మత మార్పిడి చేస్తున్నారు మీరు మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి మొత్తం గుమ్ముడు మా పక్కన ఒక బ్రదర్ ఉండే మేము పోయేది అన్నిలు అంత భయంకరమైన విగ్రహాలు ఇంటీరియర్ లోపల ఎక్కడో ఉంటుంది అక్కడ భయంకరంగా గుళ్ళు గోప్రాలు ఉంటాయి అక్కడ అయినా సరే ప్రభు ఇచ్చిన భారం ప్రార్థన చేసుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం మొత్తం వచ్చిండ్రు తర్వాత అప్పుడు వాళ్ళు అడుగుతుంది ఇది ఎట్లా మతం మార్పిడు బ్రదర్ అన్నప్పుడు అప్పుడు ఏం జరిగింది తెలుసా చాలా సున్నితంగా కొంతమంది నమ్మితే నమ్ము లేకపోతే లేదు లేచిపోతారు సాక్ష్యం చెప్తున్నాను ఇక్కడ నేను నేర్చుకున్న ఒక గుణపాఠం నేర్చుకో ఇక్కడ నేను ఏమున్న ఒక లెసన్ నేర్పించిన నాకు ఏంటంటే నేను చెప్పాలని ఖచ్చితంగా నేను షేర్ చేసుకున్నా వాళ్ళందరూ అక్కడికి వచ్చినప్పుడు నేను నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం చెప్పినా కానీ వాళ్ళు విన్నారు విన్నారు నేను వాక్యం చెప్తున్నాను ఆ పేరు కొంచెం చెప్తున్నాను నేను కొంచెం చెప్తున్నా ఆయన చెప్పినప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా నేను చెప్పినప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాను అయితే ఆయన చెప్తుంది ఇప్పుడు నేను చెప్పి అయిపోయినా ఆయన చెప్తుండండి అప్పుడు నాకు నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు వినరు బ్రదర్ ఈ వినర్ని చెప్పేసి అన్న ఎందుకు టైం వేస్తూ వేరే ప్రాంతానికి వెళ్దాం అన్నా అని చెప్పి నా మనసులో నేను అన్నల నోట్లో నా హృదయంలో అనుకున్న ఖాళీ అంతే అప్పుడు దేవుని స్వరంగా గర్దిస్తుంది దేవుడు ఒక వాక్యం నాకు జ్ఞాపం చేసింది చూడండి ఒకసారి పేతుడు రాసిన మొదటి పేతుడు మూడో అధ్యాయము పదమూడో వచ్చిన మొదటి పేరు రాసిన పత్రిక భూమి పద నుంచి మంచి విషయంలో మీరు ఆసక్తి మీకు హాని చేయవాడు ఎవడు నువ్వు చెప్పేది మంచి బోధ అయితే ఎవడన్నా నీకు హాని చేస్తారా వచ్చినా ఎవడన్నా హాని చేయడానికి వచ్చిండు పౌరుల దగ్గర కూడా వచ్చిండ్రు కానీ మంచి విషయం అంటే చెప్పే విధానం అన్నట్టు ఆ టైంకి దేవుని ఆత్మ మొన్న నడిపించింది అక్కడ మంచి విషయంలో అయ్యా మేము మంచిదే కదా చెప్తున్నాం అని వాళ్ళు అడిగే ప్రశ్నకి మేము మంచి ఆన్సర్ ఎంత సున్నితంగా ఇస్తున్నాం అంటే ఆ క్షణం ఎట్లా ఇవ్వాలనేది దేవుడు అక్కడ విషయం అయితే ఎవరు మాట్లాడుతుంది తెలుసా ఈ వాక్యం నాకు జ్ఞాపం చేసిన దేవుడు మీరు ఒకవేళ నీతి నిమిత్తం చూడండి శ్రమ పడినను మీరు ధనియలే వారి బెదిలపై మీ భయపడకూడి కలవరపడద్దు నువ్వు భయపడానికి వీల్లేదు వాళ్ళు ఏదో చెప్తున్న అప్పుడు ఏం చేయాలా నిర్మలమైన మనసాక్షి గలవారి ననసు నిర్మలం పరచుకోవాలా నీకు నిర్మలమైన మనసాక్షి ఉండాలా నీ మనసాక్షి స్ట్రేయబుల్ గా ఉండాలా చెల్లించొద్దు టెంపు కావద్దు నాకు అయింది టైంలో దేవుడు నన్ను గద్దించండు ఎందుకు నువ్వు భయపడుతున్నావు ఈ దినం కొరకు కదా నేను మిమ్మల్ని ఏర్పరచుకుంది చూడండి ఆయన ఒక విధానం ఒక దశ నుంచి ఒక దశకం ఆయన నడిపిస్తోంది ఎట్లా మనుషులతో సంభాషించానని చూడండి ఏం చెప్తున్నక్కడ వారి బెదిరింపుకి మీరు భయపడకూడదు బెదిరించింది కదా కాబట్టి మేము వ్యక్తం చేస్తున్నక్కడ నిర్మలమైన మనసాక్షి అంటే అప్పుడు నాకు ఈ వాకింగ్ యాప్ అని తెచ్చిన ప్రభు శ్రమించి ప్రభావా మేము ఎట్లా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలా ప్రభావ సత్యాన్ని అని చెప్పి అప్పుడు వాకింగ్ యాప్ ప్రవ్వా నా హృదయంలోకి రావు ప్రభావ నా హృదయంలో మాట్లాడు ప్రభావ చూడండి నిర్మలమైన మనసాక్షి గలవారే నిరీక్షణను బట్టి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి ఒక్కరికి వాళ్ళ కారణాలు అడుగుతున్నారు ప్రతి ఒక్కరికి సాత్వికంతోనూ భయంతో సమాధానం చెప్పాలి వీళ్ళు తగ్గింపు జీవితం ఉండాలా సాత్వికం ఉండాలా భయం కూడా ఉండాలా ఏం చేయాలా సమాధానం చెప్పాలా సిద్ధంగా ఉండమన్నాడు ఎందుకరకే కదా నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా మీరు ఇప్పుడు సిద్ధపడి మీరు చెప్పకుండా వెళ్ళిపోతే వాళ్ళ అన్న మాట నిజం చేసిన అవుతారు మత మార్పులు చేసేవాళ్ళని కానీ వాళ్ళకి క్లారిటీ ఇచ్చినాం ఫుల్ క్లారిటీ ఇది మత మార్పులు కాదు ఇది సత్యమని ఆ ఒక వాళ్ళ మైండ్ లో ఉన్న ఆ కాలం ఇప్పుడు మేము ఈ వాక్యం సత్యం చెప్పిన ప్రేమతో చెప్పినావు ఎంత తగ్గింపుతుంటే ఆ టైంకు దేవుడు ఆయన ఆత్మ ద్వారా నడిపించినాడు అక్షన్ అది మా గొప్పతనంగా అనే ఈ వాక్యంగా దేవుడు మాట్లాడి నువ్వు సిద్ధపడాలా ఎల్లప్పుడు నువ్వు అందరికీ మిమ్మల్ని హేటు అడుగుతూ నువ్వు ఎక్కడైనా వాళ్ళని అడుగుతూ కారణాలు నువ్వు చెప్పాలా సమాధానం చెప్పాలా నీ మనసు చెట్టు నిర్మలంగా నిర్మలమైన మనస్సాక్షి మంచి మనస్సాక్షి కలిగి నీ హృదయంలో వాడిని వేషించొద్దు వాళ్ళ మీద నిర్మ నీ హృదయం స్టేబుల్ గా ఉండాలి నీ మనసు కానీ అక్కడ దేవుడు చెప్తున్నా అక్కడ అందుకొని కదా నేను మిమ్మల్ని ఏర్పరచుకోండి మీరు చెప్పకుండా వెళ్ళిపోతే మీరు ఓడిపోయినట్టే వాళ్ళ మనసులో అదే ఉండిపోతుంది కాబట్టి వాళ్ళ మనసు డవర్ క్లియర్ చేసి ఒక పెద్ద ఆయన చేసి ఆయన ఒప్పుకున్నాడు నిజంగా వేసే నిజమైన దేవుడయ్యా ఆయన ఒప్పుకుండు ఒక ఆత్మనా సత్యం తెలుసుకోండి కదా అంత ప్రయాసంలో ఎంత టైం పెట్టి అక్కడ చాలా టైం పెట్టింది కానీ చివరికి ఒక్క ఆత్మ పక్కన నమ్మేండి తెలుసుకోండి ఇది నిజం మీరు చెప్పేది సత్యం చాలు ప్రభు నీకు వందా ప్రవ్వ ఎంత ఓపిక మాకు చెప్పే విధానం కూడా మాకు ఇచ్చినప్పు అని ఎంత సంతోషం ఉందో అనిపించిందో చూడండి ఒక్కడు చాలు కదా మధ్యవర్తి కూడా ఒకడు చాలు మోసే ఒక్కడు అడ్డుపడిపోతే ఇస్రాలు మొత్తం క్లీన్ అయిపోయాడు మధ్యవర్తికి ఎంతగా ఓపిక ఎంతగా సహనం ఉండాలి మోసే అనే ప్రతిసారి తప్పు చేస్తుంటే క్షమించాడు క్షమించింది ఒక ఆత్మ క్షమించే ఆత్మ అందరికి ఉండదు నేను బాగా స్టడీ చేసిన అలాంటి స్పిరిట్ ఎంత కొంతమంది కొంతమంది ఆచారబద్ధంగా క్షమిస్తారు సంపూర్ణంగా పరిపూర్ణ మీ మీ పరలోకి దాన్ని పరిపూర్ణ కనుక మీరు పరిపూర్ణంగా ఉండాలంటే పరిపూర్ణంగా వాళ్ళని క్షమించాలా అలాంటి ఆత్మ ఎవరికి ఉండే ఇంతవరకు ఎవరికైనా చూడండి బహుశా ఉండొచ్చు కానీ దేవుడు అక్కడ ఆ విషయం చెప్ ప్రభు క్షమించలేదని నేను ప్రార్థన అయితే దేవుడు చెప్తున్నా అక్కడ పరిపూర్ణుడు కనుక మీ పర్లోకి అంటే నువ్వు కూడా పరిపూర్ణంగా అంటే మోసే ఎంతగా ప్రభుని రావేపడి క్షమాపణ తీసుకొచ్చిండు వాళ్ళ మీదకి అడ్డుపడి మోసే మధ్యవర్తి అంటే అట్లా ఉండాలా మోసేలాగా మనం ఉండాలా మోసి ఎంత ఈజీగా వచ్చింది అతనికి నడిపించడం సైన్యాన్ని అంత ఈజీని ఆరు లక్షల మంది నడిపడానికి కాబట్టి ఆయన రాకడ సమీప ఉంది కాబట్టి ఆయన ఇంటికి వచ్చిన ఆసక్తి మనల్ని భక్షించాలా కాబట్టి దేవుని రాక సమీపించింది కాబట్టి నీ తీవ్రత నీ ఆసక్తిని పెంపొందించుకోవాలా కాబట్టి ఆయన ఇంటికి వచ్చిన ఆసక్తి ఉందా ఈ లోపల ఎన్ని ఆసక్తులు పెట్టుకుని వేస్ట్ పనికిరాబాయి ఆయన ఇంటికి వచ్చిన ఆసక్తి పౌరులు ఎట్లా తీవ్రత కలిగి సేవ చేసిండో అలాంటి తీవ్రత కలిగి సేవ మనకి అలాంటి ఆత్మను ప్రభు మనకు అందరికీ కనిగించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరులోకి తల్లి నీకు వందాలి సయ్యా మాక్యందరో ప్రభావ మీరు మాతో మాట్లాడారు మళ్ళీ ఎన్నో బలహీనతలు అనే ప్రవ అయినా కానీ మీరు మమ్మల్ని బలపచ్చే గొప్ప పదేవులు ప్రభ మీ ఇంటిని గుచ్చిన ఆసక్తి మమ్మల్ని పక్షించాల ప్రభావ ఈ లోక మీద ఆసక్తి ఉందకుండా ఈ లోకాధితమైన విషయాల ఆసక్తి ఉందకుండా పరలోక మీద ఆసక్తి చూపించాలా పైన వాటి వెతకాల ప్రభావ నైనా ఎంతో నశించిపోతున్నారు నైనా సమస్త అన్ని ప్రార్థన మందిరంగా ఉండాల్సిన ఆ ఎరుషులే మందిరాన్ని ప్రభావ దొంగలు గుహాలు చేసిన అన్నిలో రానిలేదు ప్రభావ మీ మందిరంలోకి ఈ రోజు కూడా అదే జరుగుతుంది ప్రభావ కానీ మేం మటుకు ప్రభావ అన్ని మీ మందిరంలోకి తీసుకొని వస్తాం మీరే ఆ మందిరం మీలోకి తీసుకురావటమే అసలైన మందిరం ప్రవ్వ మీరే అసలైన మందిరం కాబట్టినైనా మేము వాళ్ళకి చోటు ఇచ్చి ప్రవ్వ మీ చతుడిని నడిపించాలా అలాంటి సేవలు మమ్మల్ని నడిపించాలి అలాంటి తీవ్రమైన ఆసక్తి కలిగి ప్రవ్వ మీ ఇంటికి వచ్చిన ఆసక్తి మమ్మల్ని పక్షించాలా అలాంటి తీవ్రమైన ఆసక్తి మాకు అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంది ఆమె మహాపరిశుద్ధుడు అయిన తండ్రి కృపా కనికరం గల దేవ జీవం కలిగిన తండ్రి జీవాధిపతి అయిన మా ప్రభువా మా రక్షకుడ మా విమోచకుడు తండ్రి పరలోక మా తండ్రి మా ప్రభువ మా ఎసయ్య వందనాలు కృతజ్ఞతలు స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ ఈ గడిచిన కాలం తండ్రి ఈ దినం వరకు ఈ క్షణం వరకు నాయన నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడినవు ప్రభ దివారాత్రములు నా దేవా తండ్రి నీ కంటి కాచి కాపాడి ఈ దినంకు కూడా నీ నూతనమైన కృప మాకు అనుగ్రహించి మమ్మల్ని సజీవ నిలబెట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభ ఈ రీతిగా నీ సన్నిధిలో మమ్మల్ని వచ్చినవు ప్రభా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కోడి నా నామంని స్థుతిస్తారో అక్కడ నేను ఉంటానన్నావు ఆ రీతిగా మీరు కృపాసత్య సంపన్నుడవై తండ్రి మా మధ్యలో ఉండి పాటల ద్వారా తండ్రి మీరు మైము పొందినారు ప్రభ అలాగే నీ వాక్యం ద్వారా నీ స్వరం ద్వారా ప్రభ మీరు మాతో మాట్లాడినారు ప్రభా ఇదిగో ప్రభ మేము ప్రార్థించే ప్రార్థన కూడా నాయన నాయన ప్రార్థనా అంశాలు వినే దేవుడో ప్రభ దానిని బట్టి నీకు వంద నాలుగు కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభ నాయన ఇదిగో ప్రభ నాయన తండ్రి ఆసక్తి విషయంలో మాధ్యులు ఆత్మయందు ఎందు తీవ్రత ప్రభువును సేవించడి అనే వాక్యం ద్వారా మీరు మాట్లాడినారు ప్రభ కాబట్టి నా తండ్రి ఇంటిని మించిన ఆసక్తి నన్ను భక్షిస్తుందని చెప్పినావు ఆ రీతిగానే ప్రభానైనా మీరు ఎంతగానో ప్రయాసపడినారు ప్రభ ఆ ఎరుశలేం దేవాలయంలో రూకలు మార్చే చూసినప్పుడు ప్రభ నైనా మీరు వాళ్ళందరినీ నాయన తొలివేసినారు ప్రభా ఈ రోజు కూడా ప్రభా నైనా సంఘంలో రకరకాల బోధలు ప్రభానైనా రకరకాల విధానాలు ఉన్నాయి ప్రభాయన మనుషులు విగ్రహాలు తెచ్చుకుంటున్నారు ప్రభా నైనా తండ్రి మనుషులను ఆరాధిస్తున్నారు ప్రభా నైనా అపవిత్రమైన కార్యాలు జరిగిస్తున్నారు ప్రభ వాటన్నిటిని గురించి మేము సువార్త ప్రకటించాలా ప్రభా ఆ రీతిగానే ప్రభ మీ తండ్రి నాయన నీ ఇంటి గురించి మేము ఉండాలా ప్రభ యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు మంచి బుద్ధి కలిగిన నమ్మకమైన గృహ నిర్వాహకుడు ఎవడు అని వాక్యం ద్వారా మాట్లాడినావు ఆ రీతిగా మేము స్వస్థ బుద్ధి కలిగిన ఆయన నీ పట్ల మా పిలుపును మా ఏర్పాటును నిశ్చయం చేసుకొని మరి నమ్మకంగా మేము ఉండాలా ప్రభా ఆ రీతిగా అన్ని విషయంలో సత్యము చెప్పచ్చు మేము క్రీస్తు మేము ఉండటకు ఎదగాల అలా పౌలు ఎదిగిండు కాబట్టి తను చనిపోతానని కూడా తెలిసినప్పటికీ కూడా ప్రభ తను ఎంతో ప్రయాస పడుతున్నాడు తన ప్రాణాన్ని ఎంత మాత్రం నాయన ఇష్టపడలేదు ప్రభ తన పరిచర్య తుదముట్టించాలని ఎంతో ఆసక్తితో శ్రద్ధతో ప్రభ నేను నీ ఇంటిని గురించి తనకిచ్చిన పిలుపును బట్టి తను నమ్మకమైన వాడిగా పనిచేస్తున్నాడు ప్రభ కాబట్టి నీతి కిరీటం నా కొరకు ఉంచబడిందన్న గొప్ప సాక్షిని తను చెప్పగలిగండు ప్రభ ఎందుకంటే తను చేయగలిగండు చూపించండి ప్రభ మేము కూడా నాయన అలా మేము చేసి మేము కూడా చూపించాలా ప్రభ అలా నీ కొరకు సాక్షిగా మేము జీవించాలా ఎలాగైతే ప్రభా ఆ ఏషియా రాజు ప్రభాన ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్క విగ్రహాలన్నింటినీ తొలగించండు నా ప్రభాయన తండ్రి యాజకులు చేయాల్సిన తన పని తని తను చేసిండు ప్రభ నాయనా ప్రభ నాయన తండ్రి నాయన ప్రభ నాయన మంచి పస్కా పండుగను ఆచరించిండు నైనా అనేకులను ప్రభ నిజమైన మార్గంలోకి తను నడిపించాడు ఆ రీతిగా తన ప్రజల గురించి విజ్ఞాపన చేసిండు తనను తాను తగ్గించుకున్నాడు ఉపవాసం ఉన్నాడు ప్రభ నాయన తండ్రి నాయన అలానే మేము కూడా ప్రార్థించాలా ప్రభ నాయన అనేకుల గురించి మేము కూడా ప్రయాసపడాలా సోమరి చెడ్డ దాసుడా అనే బిరుదు కాకుండా బలా మంచి నమ్మకమైన దాసుడా అనే బిరుదు మేము తెచ్చుకోవాలా అది నాయన అది లోకంలో ఎంతో ప్రయాసపడితే గాని మేం ఆ విరుదు పొందుకోగలము ఆ రీతిగా నువ్వు ఇచ్చే బహుమానాన్ని పొందుకోగలం ప్రభా నేను ఈ లోకంలో ఉన్న వాటిలో ఎంత మేము ప్రయాసపడినా ఈ లోకము దాని ఆశ సమస్తము గతించిపోతుంది కానీ దేవుని చిత్తమును జరిగించే నిరంతరము నిలుస్తున్నాడు నా ప్రభా చిత్తాన్ని మేము గ్రహించి సిద్ధపడి జరిగించే బిడ్డలుగా మేము ఉండాలా ప్రభ ఎలా అయితే ప్రభా ఆ మీరు ఆ రీతిగా మీ ఇంటి పాటల ఆసక్తి కలిగినారు అలాగే ఆ అనే ఆ రాజు కూడా ఎలా ఆసక్తి కలిగిండో అపస్తుడైన పౌరులు ఎలా ఆశ కలిగిండో ప్రభావ మాల కూడా అలాంటి ఆసక్తి ఉండాలా మాల కూడా అలాంటి స్వభావం కలిగి మేము జీవించాల మమ్మల్ని మేము తగ్గించుకోవాలా ప్రభ నాయన తండ్రి ఎలాంటి హెచ్చింపు మాల ఉండొద్దు ప్రభ అతిశయించేవాడు ప్రభునందే అతిశయించాలా తన గురించి మెచ్చుకునేవాడు ఏమాత్రం యోగ్యుడు కాదు కానీ ప్రభువు మెచ్చుకునేవాడు యోగ్యుడు అనో కాబట్టి చూస్తున్న దేవుడో నీకు మరుగుపరచబడింది దాచబడింది ఏమీ లేదు సమస్తమును తేటగా చూసే దేవుడో ప్రభ కాబట్టి మేము ఏ రీతిగా నాయన నడుచుకుంటున్నాం ఏ రీతిగా జీవిస్తున్నాం ఏ రీతిగా నాయన మరో ఉదయ స్థితి మా పరిస్థితి ఉందో ప్రభ మనుషులకి కనపడకపోవచ్చు కానీ సమస్తమును చూసే దేవుడో తండ్రి ఒకవేళ నాయన మా హృదయంలో కానీ మాలో కానీ నీ పట్ల ఏమైనా ఆయాస్కరంగా ఉంటే మా హృదయాలైనా నీకు ఆయాసకరంగా అంగీకారంగా లేకపోతే మమ్మల్ని క్షమించండి మా హృదయాలను నిర్మలమైన మనస్సు సాక్షి మేము కలిగి ఉండాలా ప్రతి హేతువుకి మేము సాత్వికంతో చెప్పాలా సాత్విడే నాయన దీన మనసు కలిగి ఉండగలడు ప్రభ అందుకు ప్రభ నాయన మేము ఎక్కడ కూడా నాయన తండ్రి హెచ్చించుకోకుండా అతిశయించకుండా గర్వించకుండా ప్రభ వినయమతో విధేయతో నలిగిన హృదయం కలిగి దీన మనసు కలిగి ఆయన మేము జీవించాలా మీరు సాత్వికుడే దీన మనసు కలిగి జీవించినారు ప్రభ ఆయన మీతో పోల్చుకుంటే మేము ఏ పార్టీ వాళ్ళం ప్రభా నైనా మా జీవం మేము ఏ పార్టీ వాళ్ళం ప్రభ అతిశయించడానికి గర్వించడానికి ఆయన మాలో ఏమీ లేదు ప్రభ కాబట్టి ఎన్నో వాక్యాల ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభ మీరు మేలు మీకు హాని చేయవాడు ఎవడో కూడా మీరు చెప్పినారు కాబట్టి మేము అందరికీ మేలు ఆ రోజు మీరు అభిషేకం పొందింది ఆయన అనేకుల జీవితాల్లో మేలు అపవాది చేత పీడింపబడిన స్వస్థపరచడానికి మీరు సంచరించినారు ప్రభ అలా అనేకుల జీవితాల్లో మేము మేలు చేయాలా జీవితాల్లో తండ్రి మీ యొక్క నిజమైన వెలుగును మేము చూపించాలా ఆయన వెలిగింపబడిన మేము మా దీపాన్ని మాలో పెట్టుకుంటే నిష్ఫలకం అయిపోతాం ప్రభ ఎందుకు పనికిరాని రాని వాళ్ళగా మేము అయిపోతాం ప్రభ కాబట్టి ఆయన ఒక్క తలాంత ఇచ్చినోడు భూమిలో పెట్టి నిష్ఫలుడు అయిపోయిండో వాడు అయిపోయిండో అలా మేము అవ్వకుండా ప్రభ మా యొక్క వెలుగు సమస్త జనులకు ప్రభ వెలుగుగా మారాలా అలా ప్రభానైనా తండ్రి అనేకులకు ప్రభానైనా మేము ఒక మాదిరిగా ఉండాలా ప్రభ ఆయన తండ్రి చెప్పే మేము వాక్యాన్ని కూడా మేము పాటించాలా ప్రభా అయినా అలా మా క్రియలు నాయన మీకు అంగీకారంగా ఉండాలా మనుషులందరూ ఎదుట మీ సత్క్రియలు కనబరచమన్న తండ్రి కాబట్టి మీరు పరిపూర్ణలు కనుక మమ్మల్ని కూడా పరిపూర్ణలుగా ఉండమన్నావు కాబట్టి ఈ వాక్యాలన్నిటి ద్వారా మీరు మాతో మాట్లాడినారు మమ్మల్ని హెచ్చరించినారు ఒక రీతిగా పాల్పరిచినారు ఒక రీతిగా మా పిలుపు మా ఏర్పాటు ఏందో కూడా మీరు చూపించినారు ప్రభా వీటన్నిటి నిమిత్తం బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఇది నరసమ్మ సిస్టర్ ని సిస్టర్ని మీరు ముట్టండి తాకండి ఆ అనారోగ్యం నుంచి వాళ్ళని స్వస్థపరచండి ప్రతి ఒక్కరికి ప్రభా ప్రతి రోగమునకు ప్రతి వ్యాధికి ప్రతి వాటికి మీరు పొందిన గాయాల ద్వారానే స్వస్థత ఉంది ప్రభ కాబట్టి ఆ గాయముల ద్వారా ఉన్న స్వస్థత ప్రభా నర్సమ్మ సిస్టర్ కి కామమ్మ సిస్టర్ కి ఏసుక్రీస్తు నామంలో కలుగును కాక అలాగే ప్రభా రిషితాన్ని పాపను మీరు ముట్టండి తాకండి అమ్మకున్న ప్రతి గాయాన్ని మంచండి అరికలు మొదలుకొని నడినెత్తి వరకు ముట్టి తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభ అలాగే రాజన్ బ్రదర్ని మీరు జ్ఞాపం చేసుకోండి ఆ యొక్క ఆ సిస్టర్ ప్రభా ఆయన మంచిగా జాబ్ ఆఫర్ లెటర్ ఇవ్వాలా దానికున్న ప్రతి ఆటంకాలు తొలగించి తన జీవితంలో గొప్ప కార్యం మీరు జరిగించండి తనను సంపూర్ణంగా మీ రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభ అలాగే రేణుకా సిస్టర్ని మీరు ముట్టండి తాకండి అరికాలు మొదలుకోండి నడినెంత వరకు మీరు ముట్టి తాకి స్వస్థపరచండి హార్ట్ను ముట్టండి ప్రభ అలాగే కంటిని ముట్టండి చెవులను మీరు ముట్టండి ప్రతి అవివానికి జీవం సమృద్ధిగా యేసుక్రీస్తు నామంలో కలుగునుగా సిస్టర్ ని బలపరచండి నేను మీకు నూతనమైన పరిశుద్ధాత్మ శక్తి బలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభ అలాగే కావ్య అసిస్టెంట్ కూడా మీరు ముట్టండి తాకండి స్వథపరచండి అరికాలు మొదలుకొని నడినంత వరకు ఆ సిస్టెంట్ మీరు ముట్టి తాకి స్వస్థపరచండి నాయన ప్రభా తండ్రి నూతనమైన పరిశుధాత్మ నడిపింపు అభిషేకం అనుగ్రహించండి అలాగే తన భర్తను కూడా మీరు మార్చి రక్షణలోకి నడిపించమని కుటుంబానికి కావాల్సిన ప్రతి అవసరం మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా అలాగే ప్రభా నాయన నాయన రవి కూడా మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి అరికాలు మొదలుకొని నడినంత వరకు ముట్టి తాకి స్వస్థపరండి కిడ్నీని లివర్ ని మీరు ముట్టి తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను అలాగే అవి జ్వరం ప్రభా ఆ రోజు పేదరాత కూడా జ్వరంతో బాధపడితే ఆ జ్వరాన్ని గదిస్తే అధురాత్మ ప్రభా కేతురాత్న విడిచి వెళ్ళింది ప్రభావ కాబట్టి జ్వరాని తెస్తున్న ఆ దురాత్మని ఏసుక్రీస్తునామంలో గద్దిస్తున్నాం బంధిస్తున్నాం దాని నుంచి విడుదల ఏసుక్రీస్త నామంలో ఆ బిడ్డకు మేము ప్రకటిస్తున్నాం ప్రభావ తండ్రి మీ యొక్క కూడా ఆ బిడ్డకి ఏసుక్రీస్త నామంలో కలుగునుగాక ప్రార్థించిన ప్రతి ప్రార్థన వినే దేవుడు ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడు ప్రతి ప్రార్థన ఆయన చూచే దేవుడు తండ్రి ఈ ప్రార్థించిన ప్రతి ప్రార్థన మేము ప్రతిదీ పొంది ఉన్నామని నీకు విశ్వసిస్తూ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ అలాగే ఈ రాత్రికాల సమయం ముందు ఈ వాక్యం ద్వారా మాట్లాడను ఈ వాక్యాన్ని నేను సాత్వికంతో స్వీకరిస్తున్నాను అంగీకరిస్తున్నాను ఈ విత్తబడిన వాక్యం నా హృదయంలో స్థిరపరచమని ఫలింపు దయచేయమని ఈ వాక్య ప్రకారంగా ఆయన నా జీవితం మీకు ఈ పారాధనలో పాల్పొంది ప్రతి బ్రదర్ ని సిస్టర్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి వాళ్ళ కుటుంబాల్లో మీ పర్లోకకు శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించి వాళ్ళకున్న ప్రతి ఇరుకులు ఈ పనులు అన్నిటి నుంచి విడిపించి ప్రతి ఒక్కరిని ప్రభావం మీరు దీవించమని ఆశీర్వదించమని ప్రతి ఒక్కరి రాకపోకల్లో వాళ్ళు చేసే ప్రతి పనుల అన్నింటిలో మీరు తోడే ప్రతి స్థలంలో మీ వరకు సాక్షులుగా మమ్మల్ని అందరినీ మన ప్రేసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ కుటుంబాలకి అనారోగ్యంతో ఎవరైతే కుటుంబాలకు ప్రార్థించా కుటుంబాలకి ఇంకెంతమంది రాలేదు వాళ్ళందరికీ సకల పరిశుద్ధులకు అందరికీ సదాకాలం తోడైండు గాక ఆ ప్రెసిడీ బెదర్ అందరికీ ఇస్తారు అందరు అందరికి ప్రెజన్స్ ఇస్తారు